పరిశుద్ధు రఘు మేవా సర్వోన్నతుడా సర్వసృష్టికి కారణభూతి అయిన తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేనా ఇదిగో మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే ప్రభును భాగ్యం నాకి చేయన నీ కొందనాలు అవును దివారాత్రిలో కాచి కాపాడినైనా నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచినయన ఈ విధంగా నీ సన్నిధిలోనైనా మిమ్మల్ని చేర్చుకుంటున్నందుకు నాయన మాతో ఉంటున్నందుకు నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు అయినా ఈ ప్రేరులో నండి నత్త మీరు తోడుగా ఉండి నడిపించండి చెప్పబో వాక్యం మా హృదయాలు నాయన పలింపు చేసుకుని నాయన బోధించే విషయంలో కూడా నాయకు ఆయన మాకు ఒక జ్ఞానము నాయన మీరు దయచేయండి వాక్యం చెప్పుకోవచ్చుండగా అయినా మీ బిడ్డలకు తోడుగా ఉండండి సహాయం కూడి కంతట్లో నుపతోడు గురించి కృప చూపి ఆదరించండి నాయన రైల్లో పాల్గొన్నటువంటి వారిని తండ్రి మీరు దీవించండి మరి రాలేక వెనకబడిన వారిని కూడా తండ్రి ని చిత్తం ప్రకారం నేను నడిపించి నాయన పాల్గొన్న కృప నా తండ్రి వారికి నీ అనుగ్రహించండి నీ కృప నీ దీవిన నీ కార్థలతో మరి మధ్యాహ్న కాల సమయంలో ఈ కూడి కంతట్లు నీ కృపతోడు గురించి ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుని పరిశుద్ధంలో ప్రార్థన చేసి పొందుకుని ఉన్నారు కలుగు చున్నది దూకం ప్రభువాన్ని ప్రేమలను ధ్యానించునప్పుడు పగులు చున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచు నపుడు కలుగు చున్నది దుఃఖం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించు నప్పుడు పగులు చున్నది హృదయం అనుతో తలు విలపించు చు ప్రాదించు ధ్వని అనుతో కలో విలపించు ప్రాధించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్న బి మృదయములు నలువైపులా వినబడుచున్నది పగులు చున్నవి మృదయములు కలుగు చున్నది దూకం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రేమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం తెలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోపినను తెలువ పైన గా గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మేం చుటకై ప్రార్థించిన ప్రియ రాజా నీ ప్రేమ పొగడను ప్రేమతో వారిని మించుటకై ప్రాధించిన ప్రియా యేసు రాజా నీ ప్రేమ పొగడను కల్వారి ప్రేమను తలంచునప్పుడు చున్నదికం ప్రభువాన్ని శ్రైమలూ్యాంచు నకు పగులుచున్నది హృదయం మమ్ మును మాచుటకై మాచుటై నీ జీవమును నీచేతి మమ్ను నీ వల్ల మా చుటై నీ జీవమును నీచితి నీల మటుకు తుకుని సమర్పించి నీ కరములవు మమును నడిపించుము టుకు తగించుకుని తమర్పించి విని కరములలో మమ్మూను నడిపించుము కల్వాడి ప్రేమను తలంచు నప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాన్ని స్వే పరశుధర దేవ యేసు ప్రభు మీకు సుతుల స్తోత్రాలనైనా ఈ ఉదయం నుంచి తరువాల్ కాచి కాపాడనందుకు మీకు వదనాలనైనా మధ్యాహ్న కాలంలో ప్రభు మీ సరైనలో అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు అందరికి మీకు ఎంతో వదనాలు ఈ క్షణం నా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రతి విషయంలో మీకు అంగీకారం సహాయపడండి ముఖ్యంగా ప్రభావ రూపావవరలకు సంబంధించిన విషయాలు కొత్త కాలం నుంచి మేము ధ్యానిస్తున్నాం మాతో మాట్లాడండి అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తారు వాళ్ళు బలపరుచినారు దాన్ని మీకు పొందనం అవును ప్రభ మీ వాక్యం బయలుదేరగానే వెలుగు కలిగింది ప్రభావ వెలుగు బయలుదేరగానే జీవం కలిగింది ప్రభ అవును ప్రభ చీకటి పారిపోయేది ప్రభావ అవునైనా బహుతేటగా అన్నిటిని చూసే అవకాశాన్ని యోగ్యతని మీరు మగించినందుకు మీకు వదనాలి మరోసారి మేము అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మీకు సమస్త ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం మాతో మాట్లాడండి మరోసారి మనపరిచి నడిపించామని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కొన్ని నెలల క్రితము కృప అన్న అంశం గురించి మనము ధ్యానిస్తా ఉన్నాము బయల్పరుచు వరములు మొదటి కృప వరాల సమూహం లాగా చూస్తున్నాం మనము బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ఆత్మల వివేచన ఈ మూడు వరాలకు సంబంధించిన విషయాలు దీర్ఘంగా ధ్యానించినాయి అనుకుంటే ఒక గంటల రికార్డింగ్స్ ఉన్నాయి దగ్గర దగ్గర తర్వాత ద గిఫ్ట్స్ ఆఫ్ పవర్ రెండవ విభజన ఇది లేక శక్తి వరములు తెలుగులో చెప్పాలంటే ఈ రోజు నుంచి మనం ఈ శక్తి వరములకు సంబంధించిన విషయాలని కొంచెం దిరగానే చూద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆతరము ఆతరము కాలంలో ఉంటున్నాం ఎవ్రీ ప్రతిదీ రెడీమేడ్ రెడీ టు ఈట్ ప్రతిదీ రెడీమేడ్ అంతా త్వర త్వరగా చేసుకొని త్వర త్వరగా పరిగెత్తిపోవాలా ఏం సాధిస్తున్నది ఏముండదు ఇంటికి కలసిపై రావడం తప్ప కాబట్టి ఆయన సన్నిధిలో సమయం గడపాల మారతలాగా కాకుండా మరి అలాగా వార్త కూడా మంచి పని చేస్తుంది ఆయన సంతోష పెట్టాలని కానీ ఆయనను సంతోష పెట్టేది శారీరకమైన విషయాలు కావు ఆత్మీయమైన విషయాలు అనేది మరియా నుంచి మనం నేర్చుకుంటాం కదా ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ఏంది వాక్యం వాక్యం వినాలన్న ఆసక్తి ఆమెలో అధికంగా ఉంది అది ఉత్తమమైంది అంటున్నాడు దేవుడు ఈ సృష్టిలో అది ఆమె నుంచి ఎన్నటికీ తీసివేనన్నాడు ఇది మనకు కూడా వర్తిస్తుంది నువ్వు ఏది నీ జీవితంలో ప్రాధాన్యత కలిగినవో అదే పొందుకుంటావు దేని కొరకు అదే పొందుకుంటావు వార్త రకరకాల వంటకంలని ప్రయత్నించడంలో తయారు చేయడంలో ప్రయాసపడుతుంది నేర్చుకుంది అది మరీ కాదు దేవుని వాక్యాన్ని పట్ల ఆసక్తి కలిగింది ఈయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు వచ్చినప్పుడు అన్ని ఆయన సేవలో ఎటువంటి అద్భుతాలు జరిగినాయో అవన్నీ పంచుకునేవాడు ఆయనతో పరలోకానికి సంబంధించిన విషయాల్లో మీకు బయలుపరిచేవాడు యేసు ప్రభు జీవితంలో నలుగురు మర్యలు కనిపిస్తారు కదా తల్లి పేరు కూడా మరియనే దాని తర్వాత లాజరు చెల్లెలు మరియా దాని తర్వాత ఇంకొక మరియా నలుగురు మర్యలు మనకుంటారు కనిపిస్తారు ఆయన చుట్టూ ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే వాటికి సంబంధించిన విషయాలు నేర్చుకోండి ఎందుకంటే మనకి ఎక్కడ కనిపించేటువంటి వాక్యాలు ముగ్గురు గురించి చూడాలంటే పాత నిబనలో మిరియం అంటారు మూసస్ మూష యొక్క అక్క పేరు కదా మిరియం అయితే మరి మరియ అనే పదము మిరియం నుంచి వచ్చింది కాబట్టి మరియం మిరియం మార మార అనే పదం నుంచి వచ్చిందంటే మారా అంటే తెలిసింది చేదు అనుభవం అని కదా మార అనుభవం వారికి ఎక్కడ పాత నిబంధన కాలంలో వాళ్ళు మార్గంలో ఉన్నప్పుడు వారికి మార అనుభవం జరుగుతుంది ఒక ప్రాంతానికి వస్తారు ఆ ప్రాంతం పేరు ఎప్పుడు ఎవరు చెప్పగలరా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మెరివా మెరిబ దాని పేరు మెరివా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక నీళ్ళు చేదుగుంటాయి వాళ్ళకి కాబట్టి ఎవరికన్నా అవకాశం ఉంటే మెరిమా అంటే అర్థమైందో వెతుక్కోండి మెరిబా అనే స్థలానంలో ఎప్పటికైనా చేదు అనుభవం ఉంటుంది అనేది ఒక వాక్యం పరిచర్య నేర్చుకోవచ్చు ఎవరన్నా ఇంకటి మీకు ఎక్కడ కనిపించవు ఇంటర్నెట్ లో కాబట్టి ఈ మెరిమా అంటే ఏంది మార అంటే ఏంది మెరిమా అనే పదానికి ఒక అర్థం ఉంటుంది ఇవన్నీ ఆత్మీయంగా దేవుడు ముందుగానే భద్రపరిచే ఒక తరం ఇవన్నీ చూసి నేర్చుకొని ప్రకటిస్తారు అన్నట్టు నీ జీవితంలో మెరిబ అనే అనుభవం ఉంటే మెరిబ అనే స్థలం ఉంటే నీకు అక్కడ చేదు అనుభవం తప్పదు కాబట్టి మెరివా నుంచి త్వరగా వెళ్ళిపోవాలని చేదు అనుభవం నుంచి బయటికి రావాలంటే అది వేసుకున్నావు తప్ప ఎవరు నిన్ను తీసుకొని తర్వాత మరియా అంటే ప్రియమైనది అని అర్థం మరియా అంటే ప్రియమైనది అని మీనింగ్ మరియా అనే పదము స్ట్రాంగ్ నెంబర్స్ ఎవరన్నా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మరియా అంటే ప్రియమైనది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బిటర్ ఆర్ రిబెలియస్ చేదు చేదు నుంచి ప్రియమైంది అన్న పదం వచ్చినట్లు అక్కడ మనం చూస్తాం స్ట్రాంగ్ నంబర్స్ లో తర్వాత తిరుగుబోతు నుంచి కూడా బయటకు వచ్చింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మీయంగా వాక్యాలు ఎవరన్నా వాక్యాన్ని సిద్ధపడతూడు అర్థం చేసుకోవాలో కొన్ని టిప్స్ కూడా ఇస్తూ ఉంటాం కదా మనం మన గురుక్లో ఇప్పుడు మరియా అంటే ప్రియమైనది బిలవడ్ ఇంగ్లీష్ లో అది చేదు నుంచి బయటికి వచ్చిన పదం కాబట్టి చేదు అనుభవం ఎక్కడి నుంచి వస్తుందంటే రిబెలియస్ తిరుగుబాటుతనం జేమ్స్ రాంగ్స్ చూసుకుంటే అట్లా వాక్యాల సిద్ధపడచ్చు అంటే చేసిన వాడికి చేదు అనుభవం తప్పదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు ఆయన విశ్వాసానికి తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు చేదు అనుభవం తరుచి చూడక తప్పదు కానీ ఎప్పుడైతే చేదు అనుభవము కష్టతరంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తపడి పాపక్షమాపణ పొందుకుంటే నీకు ప్రియమైన అనుభవం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు సో అర్థం ఉంది మరి అనే పదానికి కదా కాబట్టి మనకు తెలుసు మరియా లాజరు చెల్లెలు ఆమె ఎందుకు ప్రియమైనది అంటే ఆయన సరిదల సమయం గడుతుందన్న కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని అదే రీతిగా మగ్ధలేని మరియ కూడా ప్రియమైంది ఎందుకంటే పన్నెండు మంది శిష్యులలో సమైన శిష్యురాలుగా ఆయన మరీ విశేషమైన శిష్యురాలుగా పేరు పొందింది కదా అందరిలోకెల్లా ఐ మీన్ అద్భుతంగా దేవుడు ప్రేమించాడు అందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన బహుధనిపురాలు యాక్చువల్ గా మీకు ఎవరికి తెలియదు ఎందుకంటే బైబిల్ అవన్నీ లేవు కాబట్టి మీరు చదవలేరు వేరే చరిత్ర పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది ఆయన బహు గొప్పింటిది స్త్రీ బహు డబ్బు కాలేదు చాలా డబ్బు కలేదు ఆ యేసుప్రభు సేవ పరిచర్య కాలంలో ఆమె బహుగా డబ్బు సాయం చేసేటది వీళ్ళ పరిచర్యకి అక్కడిక్కడ పోవాలన్నా ఆహారం కొనాలన్నా అయితే ఆమె అన్నకి నాయనకి ఆయన అంటే ఆమెని ఇట్లా సేవలో ఎప్పుడు కోపం ఉండేది అన్నకి తల్లి తండ్రికి అన్నకి ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకోబోయేది మానుకొని ఈయనని వెంబడిస్తుంది ఆమెకు దయాలు పట్టింటాయి ఏడు దయాలు వాటిని తరిమేసి దాకా ఏశ్వరని వెంబడిస్తుంది ఆమె జీవితాంతం పెళ్లి చేసుకోకుండా సంపూర్ణగా సమర్పించుకొని అందుకు దేవుడు ఆమెని యోగాను కంటే వాక్యం ఉంది మన ఉంటే వాక్యం పదమూడవ శిష్యులు యాక్చువల్ ఈశ్వరుకి పదమూడు శిష్యులు పన్నెండు మంది మగవాళ్ళు ఒక స్త్రీ మరియా బహు ప్రియమైనది దేవునికి తల్లి కూడా ప్రియమైనది కదా ఇంకా వేరొక మర్యాద అందరి ప్రంతా చూపించాను ఆమె తన కా తను వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ నీకు తెలుసు చనిపోవాల్సింది ఎందుకంటే వ్యభిచారం తిరుగుబాటుతనం నీ శరణ నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు దేవుడి ఇచ్చిన శరణ నేను అపవిత్రపరుచుకున్నప్పుడు తిరుగుబాటుతనం అనట్టు ఏం చేసుకుంటావు చేసుకో నేను సిగరెట్ దాగుతా ఆల్కహాల్ దాగుతా లేక కళ్ళు తాగుతాను సారాయి తాగుతాను ఏం చేసుకుంటావు చేసుకో అంటే అంటే నేనేం చేస్తాను నువ్వు నా బిడ్డవే కానీ నువ్వు తిరుగుబాటుతనని చేసి నీ శరీరంలో పరిశుద్ధతని నువ్వు అపవిత్రపరుచుకున్నావు కాబట్టి నీకు చేదు అనుభవం తప్పదు ఏ శరణాన్ని చూసి నువ్వు విర్రవేగినావో ఆ శరీరంలో నీకు చేదు అనుభవం తప్పదు లివర్ చెడిపోవడము నీ కిడ్నీస్ ఫెయిల్ కావడము అన్ని రకరకాల రోగాలు నీ అంతటి నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు ఎందుకు అంటే నీ శర్రం ద్వారా తిరుగుబడతనం చేస్తున్నావు అసలు నీ శర్రం నీది కాదు కదా నీ శరం ప్రభుది కదా ఆయన నేను సృష్టించినప్పుడు ఆయన అధికారం ఉంటుంది నీ శర్రం మీద ఆయన కానీ ఆయన నీకు స్వేచ్ఛనిచ్చాడు ఆయన చెంపదెబ్బ కొట్టి నేను మార్చుకోవచ్చు కదా అట్లా చెయ్యనే చేయడాయన నీ అంతటి ఇవన్నీ కనుగొని నేర్చుకొని పశ్చాత్తాడి పాపక్షమాపణ కోరికని నీ శరణాన్ని మార్చుకుంటేనే గాని ఆ మరణించిన స్థలంలో జీవం రాదు నీ శరణంలో లివర్ ఫెయిల్ అవుతుందంటే వాళ్ళ మరణం వస్తుంది మళ్ళీ వాళ్ళు స్థలంలో జీవం రావాలంటే ఆయన వెలుగు రావాలా ఆయన వెలుగు రావాలంటే మళ్ళీ వెలుగు తట్టు తిరగాల దేవుని వాక్యమే వెలుగు కాబట్టి వాక్యంలోకి వస్తే నీకు వెలుగు వస్తుంది అప్పుడు ఆ ఏ అవయవం చనిపోతుందో అది జీవింపబడతా ఉంటుంది కాబట్టి మాకు ఆ యొక్క వేరే ఒక మరియ తను యేసుప్రభు చనిపోకముందు అనుకుంటది బుధవారం అనుకుంటా ఒకసారి నేను చూపించిన వాక్యాలు ఆయన చనిపోక ముందు ఆ ఐదు రోజులు ఏం జరిగింది అనేది ఉదాహరణకి ఆదివారం ఏం జరిగింది సోమవారం ఏం జరిగింది మంగళవారం ఏం జరిగింది బుధవారము గురువారం ఏం జరిగింది గురువారం సాయంత్రము సైనికులు వచ్చి తల్లి పట్టుకొని మోసం చేస్తే గురువారం రాత్రి అంతా నిద్రపోలేదు అతను బహుహింసింపబడేడు శుక్రవారం ఉదయము అతన్ని తొమ్మిది గంటలకు చెల్లివేసిండు ఇవన్నీ యోహాన్సు వార్తలో పర్ఫెక్ట్ టైమింగ్స్ తో పాటు ఒక్కొక్క టైంలో ఏం జరిగింది ఆయన చనిపోక ముందు వారం ఏం జరిగిందనేది నేను రెండు మూడు రికార్డింగ్స్లలో చూపించిన గతంలో ఆ రోజులలో మనం ఇట్లా రికార్డింగ్స్ ఒక 25 ఫైవ్ ఇయర్స్ క్రితం కూడా ఆ రికార్డింగ్ చేసి పెడు చేసింటే బాగుండేది ఏమో అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం సార్ అప్పుడు బయలుపరచబడింది ఆ వాక్యం నాకు దాని తర్వాత రెండు మూడు రికార్డింగ్స్ ఉన్నాయి ఇంటర్నెట్ లో మళ్ళీ ఎక్కడ నుంటే ద లాస్ట్ వీక్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అనేది ఉంటది వాక్యం పేరు ఆ చివరి వారము ఆయన చనిపోకముందు ఏం జరిగింది అన్న విషయాలు అన్నిటినీ చూపించిన తర్వాత నేను అనుకుంటే ఏదో ఒక గుడ్ ఫ్రైడే రోజు లేక శుభ శుక్రవారం రోజు అసీస్ నగర్లను ఎక్కడో ఒక వాక్యం చూపించిన నేను ఏంటంటే ద పాలిటిక్స్ ఆఫ్ ఆయన ఆయన మరణం వెనకలా ఉన్న రాజకీయం అని అక్కడ ఈ పిలాత్ హేరో దాని తర్వాత సీజరు తర్వాత యాచకులు వీళ్ళందరూ ఎట్లా పాలిటిక్స్ ఆడింటారు అనేది నేను చూపించిన ఎందుకంటే ఇవన్నీ మీకు ఎక్కడ కనిపించావు ఇంటర్నెట్ లో కానీ ఏ పుస్తకాలలో కానీ అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ తప్ప ఎవ్వరి నీకు ఇవి చూపించలేరన్నట్టు నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఇది పర్శుదాత్మ ద్వారానే ఇవన్నీ నాకు బయలుపరచబడ్డాయి లేకపోతే థర్టీ ఇయర్స్ క్రితం నా వాక్య పరిచయం ఏ రీతిగా ఉండనో ఏ రోజు ఆ రీతిగా లేదు అప్పుడు బయలుపరచబడ్డ విషయాలు వేరే ఇప్పుడు బయలుపరచబడుతున్న విషయాలు వేరే ఆ రోజులలో నాకు బాగా గుర్తుంది నైన్ మెస్ యొక్క ఏడు పండగలు అన్న ఒక వాక్యము కనీసం ఒక రెండు మూడు వారాలు చెప్పాను నేను అంటే స్వల్ప తీసుకుంటే ఏడు పండుగలు అవి ఆత్మీయమైన అని యేసు ప్రభు జీవితంలో ఆ ప్రతి పండుగ ఎట్లా నెరవేరిందని చూపించాడు ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చింది దాన్ని తోసిప్పచ్చడానికి రాలేదు ఆయన తొలగించడానికి రాలేదని సంపూర్తి చేయడానికి వచ్చింది ఆయన కాబట్టి ప్రతి పండుగ ఆయన జీవితంలో నెరవేరినట్లు నేను చూపించిన దాని తర్వాత నేను వెరీ రీసెంట్లీ రెండు మూడు నెలల క్రితము బ్రదర్ భక్తి సింగ్ గారి వాక్యాలు ఏమైనా ఇంటర్నెట్ లో ఉన్నాయా అని వెతుకుతా ఉంటే ఒక స్థలంలో నాకు ఆయన వాక్యం దొరికింది ఆయన కూడా ఈ ఏడు పండుగల గురించి వాక్యం ప్రచారం చేసింది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీలో అది వీళ్ళు రికార్డ్ చేసి పెట్టింది బాగు కష్టం ఎందుకంటే ఇంగ్లీష్ లో మాట్లాడతాడు ఆయన ఇంగ్లీష్ క్లియర్గా ఉండదు అన్నట్టు నోట్ల నోట్లనే తిరుగుతా ఉన్నటువంటి పదాలు కానీ ఆయన పక్కన ఎవరైతే దాన్ని తర్జుమా చేస్తుంటారో వాళ్ళకి తప్ప ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు సరే నేను ట్రై చేసిన చదువు అర్థం కావడానికి కొంత ప్రయత్నించిన ఆయన ఆ ఏడు పండుగలు పాత కాలంలో ఎట్లా ఉన్నాయి అనేది కానీ ఆ ఆయన గురించి నేను ఏదో గొప్పని ఆయన అంచనా చేస్తాను అది నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఆ రోజుకి నైన్టీన్ ఫిఫ్టీస్ లో నైన్టీన్ సిక్స్టీస్ లో ఆ ఏడు పండుగలు విశ్వల్ పనులకి వర్తించినట్లే ఆయన ప్రకటించాడు కానీ మన కాలానికి అది ఇంకొక ముందుకొక అడుగు తీసుకొని వచ్చింది దేవుడు మన జీవితాలు ఏంటంటే ఆ పండుగలన్నీ యేసుప్రభు జీవితానికి సాదృశంగా ఉంది ప్రతి పండుగ చివరి పండుగ పర్ణశాలల పండుగ కదా పర్ణశాల పండుగ అంటే మీకు తెలుసు గోపురాలు లేక నివాసాలు పర్ణశాల పండుగ అంటే చివరికి మనం అందరం ఆయనతో పాటు పర్లోకంలో నివాసంలో ఆయన జరుపుతాం అన్నది పా సాదృశ్యం అనేది కాబట్టి అసలైన పర్ణశాల పర్ణశాల అన్నా గుడారం ఒకటే కాబట్టి అసలున్న పర్ణశాల ఏసు ఏసు నమ్ముకున్న నువ్వు నేనే ఆ పర్ణశాల కాబట్టి పర్ణశాల పండుగ ఏష్ప్రవ్ జీవితం నుంచి మనకి వర్తిస్తుంది ప్రతి ఏ పండుగలు ఆ ఏడు పండుగలు వేసుప్రభు ప్రభు సంపూర్తి అయ్యి మన జీవితాలు నెరవేరుతున్నాయి ఇప్పుడు అర్థం చేసుకున్నాను నేను రోజులలో అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా వేలపరుస్తుంటాను నేను అనుకుంటా బహుశా ఇంకొక ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి ఒక కొత్త తరం వస్తుంది ఆ తరం వాళ్ళకి మరికొన్ని విశేషాలు మన మనం గ్రహించలేని విషయాలు వాళ్ళకి వేలపరచడేమో నేను అందుకేం చేస్తుంటే ఆ తరంతో ఎక్కువ సమయం గడపని ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే నా లైఫ్ లో అవి పోవద్దు వాళ్ళతో పాటు కలిసినప్పుడు వాళ్ళకి బయలుపరచబడ్డప్పుడు ఆ యోనస్తులకి వాళ్ళ నుంచి నేను నేర్చుకోగలను ఎందుకంటే నాకు ఒకటే లైఫ్ ఆపర్చునిటీ కదా వృద్ధుల్లాగా వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకుందే సార్ అనుకుంటే అది ఇంకా నీకు జీవితంలో అక్కడికే ఎండ్ అయిపోతుంది అన్నట్టు నెక్స్ట్ లెవెల్కి నువ్వు పోలేవు అన్నట్టు ఉన్నంత వరకు సంపూర్ణంగా వాక్యంలో నానబడి నువ్వే వాక్యంగా మారాలని పౌలు జ్ఞాపకం చేస్తాడు కదా నువ్వే ఆ యొక్క మారాలి లేక నువ్వే లేఖనాల లాగా లేక నువ్వే పత్రికల్లాగా మారాల బైబుల్ ఉంది ఆ వాక్యం మనమందరం పత్రికల్లాగా మారాలని ఉంది వాక్యం కానీ పత్రికలే సరే చదవకపోతే పత్రిక ఎప్పుడైతే మనం జీవితం అయితే కాబట్టి ఈరోజు కృపావరాలకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా శక్తి మనం గణించబోతున్న ఏంటంటే విశ్వాసం రెండవది స్వస్థపరచు వరములు మూడవది అద్భుత కార్యములను శక్తి వరలు ఇవి కాబట్టి మొదటిదిగా విశ్వాసం ఆశ్చర్యం కదా విశ్వాసం అంటుంది అనేక పర్యాలు వీటి గురించి చెప్తున్నప్పుడు కొంచెం కష్టకరంగా ఉంటుంది అది ఎందుకు కష్టకరంగా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోవాలా చాలా నా కొరికే వ్యతిరేకంగా చెప్తున్నావు కదా అంటు ఒక్కనికే కాదు కదా ఇంకా ఎంతోమంది వింటావు వాక్యం నీ ఒక్కరికే వర్తిస్తున్నాను అది ఆత్మీ అని అనిపి దేవుని ఆత్మ అని నీకే మాట్లాడుతుంది కానీ నాకు తెలియదు అది నీకు వర్తిస్తుందని ఎవరో నాకు తెలియదు కదా వింటున్న వాళ్ళు ఎవరు వింటారో కూడా మనం చూడండి కదా కాన్షియస్ గా పోయారు కదా స్కైపెన్ చేసి ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ వింటారో చూస్తామా చూడము మోస్ట్ ఆఫ్ ద టైం నేను వార్కింగ్ చెప్పేటప్పుడు కళ్ళు మూస్తనే చెప్తా ఉంటాను వాటిని ఎందుకంటే ఆత్మలో దాన్ని పరిశీలిస్తా ఉంటాను అది ఎవరికి వర్తిస్తుంది వాళ్ళకే వర్తిస్తారు పైగా నేను ఇట్లా అర్థం చేస్తుంది నేను కూడా ఎప్పుడు వాక్యాలు చెబుతుంటే వింటూ ఉంటుంది కింద కూర్చొని ఆ వాక్యము కొంచెం నాకు కొంచెం కష్టం అనిపిస్తే తప్పక నాకు సంబంధించిన వాక్యం అనుకుంటా ఎందుకంటే నా కష్టం ఏం అంటే నా హృదయానికి తట్టింది కాబట్టి నా హృదయం మండుతుంది కాబట్టి ఆయన వాక్యము నీ హృదయాన్ని మండింపజేయాల తర్వాత ఎందుకు మండింపజేస్తుందంటే నువ్వు సరిగా వెలుగుతలేవు వెలగాలని మండింపజేస్తుంది అది నీ హృదయాన్ని ఇంత చెత్తా చెదారం ఉండే ఉన్నాయి హృదయంలో శారీరకమైన క్రియాలు ఇంకా ఉన్నాయి వాటి నుంచి పిల్లల పొందడానికి వరకు దేవుడు ఆ యొక్క వాక్యాన్ని అనుగ్రహించేది ఉదాహరణకి చూడండి ఇప్పుడు మనము విశ్వాసం గురించి ధ్యానిస్తున్నాం ఎంతమంది తెలిసి ఈ వారము మీరు అనొచ్చు అభిషేకం ఉన్న వానికి వాణికేనే ఉంటుంది ఈ వారము రక్షణ పొందిన వాళ్ళకి అందరికీ కదా అనొచ్చు మీరు ఖచ్చితంగా ఇది బహు విశేషమైన వారము అని మనకు తెలుసు ఎందుకంటే అనేక పర్యాలు అనేది హెచ్చరించుకోవడం నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పట్లోకానికి ఆమోదేవడం భూమి మీద కార్యలు చేయడం కొరకు నువ్వు ఆమోదేవ్వకపోతే యేసు ప్రభు ఏమి చేయడు ఈ లోకంలో ఎందుకంటే నేను ఎన్నిసార్లు హెచ్చరించింది దేవుడు నీకు అధికారం ఇచ్చాడు ఈ లోకంలో సృష్టి మీద మనిషికి మనిషికి అధికారం ఉంది కానీ శక్తి లేదు శక్తి కావాలంటే పరశుదాత్మ అభిషేకం కాదు పరశుదాత్మ వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అదు అన్నాడు శక్తి అధికారం ఈ రెండు కలిస్తేనే కానీ కార్యాలు జరగవు నీ ద్వారా అద్భుతాలు జరగాల సేవలు అద్భుతాలు జరగాలంటే నీకు రెండు ఉండాలా శక్తి ఉండాలా అధికారం ఉండాలా నీకు అధికారం ఉందంటే నీకు గెలినప్పుడు శక్తి ఎక్కడికి వెళ్ళి రెండు ఉండవు నీకు అందుకే నీ సేవలో కార్యాలు జరగవు ప్రార్థనలు చేసిన అద్భుతాలు జరగవు స్వస్థతలు జరగవు మనుషులు రక్షణకు రారు నేను వేరే వాళ్ళ సమయం అవసరం ఉందన్నట్టు కాబట్టి అందుకే నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎట్లుంటుంది అది నిజంగా కలిగేది ప్రకృతి సహజంగా కలిగేది అది అది పైన వస్తుంది నిజంగా ఆ పుస్తల మనం చూస్తాం కదా రెండవ అధ్యాయంలో పొట్టమొదటిసారి ఆకాశం నుంచి పర్శునాత్ముడు ఎట్లా దిగచ్చిండు ఫస్ట్ పేతురి మీద వాలినట్లు చూస్తాం ఎంతమంది చూసాడో మీకు అగ్రహించడి వాక్యం అందుకే బహు జాగ్రత్తగా వాక్యాన్ని ఇచ్చాల ఫస్ట్ పేతురి మీద వాలినాక అది అగ్ని నాలుకలవలే విభజింపబడి తర్వాత తగ్గిన వారిని అంటింది ఎందుకంటే పేతురు ఆ రోజు చర్చికి లీడర్ మూషే ఆ రోజు చర్చకి లీడర్ మనం చూపిస్తా నేను నువ్వు మూషేకి సంబంధించిన విషయం డెబ్బై మంది మీదకి ఆత్మ రాలేదా ఫస్ట్ మోసే మీద ఉండే ఆత్మ అందులో ఒక భాగము డెబ్బై మంది మీద విభజింపబడింది అప్పోసార్యం రెండో అధ్యాయంలో అంతే పేతురు మీద ఫస్ట్ వచ్చింది దాని తర్వాత నూట పంతొమ్మిది మందికి విభజింపబడింది అది అగ్ని నాలు కలవలే జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ అర్థం చేసుకుంటారు లేకుంటే ఏదో చిన్నప్పుడు విన్న వాక్యమే కదా అని లైట్ తీసుకుంటారు క్రైస్తవులు మనం అట్లా ఉండమన్నట్టు ఈ రోజుకి కూడా నా తను మాట్లాడతారు దేవుడు ఈ రోజు కూడా నేను ఇంకా చిన్నవాడిని నేర్చుకుంటున్నా అన్న తగ్గింపు జీవితంలో ఉంటేనే కానీ నీవు ఇవి నేర్చుకోలేవు ఎప్పటికీ గ్రహించలేవు బాగా చేసుకోండి రక్షింపబడ్డవాడు తిరిగి అధికారం పొందుకున్నట్టు ఈ సృష్టిలో అధికారం పోగొట్టుకున్నాడు ఎందుకంటే ఆదమావులు పాపం చేసి అధికారాన్ని సైతానికి అప్పగించారు ఏసో తిరిగి రావాల్సి వచ్చింది ఈ లోకంలో పాపం మీద విజయం పొంది అధికారని వన్ చేతులకే లాగుకొని మళ్ళా రక్షింపబడ్డ నీకు నాకు ఇచ్చిండు కానీ నీ దగ్గర ఉత్త అధికారే ఉంది కానీ శక్తి లేదు అందుకు నీకు పరశురాత్మ అభిషేకం అవసరం అధికారము శక్తి ఈ రెండు కలిస్తేనే దుష్టశక్తులు భయపడతాయి నీ ఎదుట లేవడలేవు అనారోగ్యాలు మంచిగా విడిచిపెట్టి పోవాల దాని తర్వాత నీకు కూడా ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నువ్వు దేని విషయంలో భయపడవు శరీరంలో ఉంటుంది బలహీనత భయం ఉంటుంది కానీ ఎప్పుడైతే నేను గుర్తు చేసుకుంటా నేను రక్షింపబడ్డ వాడిని గొరకుల రక్తంలో కొనబడ్డ నేను ఎందుకు భయపడతా కాబట్టి ఈ విశ్వాసము అనే వరం గురించి ధ్యానిస్తే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఆపోజిట్ ఏమంటారు తెలుగులో వరం చెప్పగలరా ఆపోజిట్ కి తెలుగులో ఏముందో విశ్వాసానికి వ్యతిరేకమైన పదము భయం తలమంత అవిశ్వాసం అంటారు అది బైబిల్ ఏం చెప్తుందంటే భయం ఎందుకు భయపడతారో తెలుసా అయ్యో అంటారు విశ్వ అయ్యో ఎట్లా ఇప్పుడు ఇట్లా అంటే నీకు విశ్వాసం లేదన్నట్టు ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు అన్నట్టు నేను ఇప్పుడు ఏం చేయాలా అంటే నువ్వు అవిశ్వాసంలో ఉన్నట్టు నీకు భయం వచ్చేసింది అన్నట్టు ఇంకా నేను ఎట్లా నా పరిస్థితి ఎట్లా నా కుటుంబం ఎట్లా నా పిల్లలు ఎట్లా నా ఉద్యోగం ఎట్లా నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు అన్నట్టు కాబట్టి రక్షింపన రక్షింపబడ్డ వాళ్ళు ఈ విషయం అర్థం చేసుకోవాల ఇంకా ఇన్ఛార్జ్ ఇక్కడ నువ్వే బాస్ నేను నేను ఎప్పుడు నెమరేసుకుంటూ ఉంటాను ఐ ఆమ్ ద బాస్ ఎందుకంటే రక్షణ పొందిన వాడిని నాకు అధికారం ఇచ్చిపోయింది ఎస్ప్రౌం నా చేతికి నా దగ్గర ఉంది అధికారం ఇప్పుడు నేను ఎక్కడిలో వాడతాక నేను అధికారం అధికారిని కానీ నా దగ్గర శక్తి లేదు మాట ఎవడు విన్నాడు మాట వినడు అధికారం ఉన్నంత మాత్రాన ఎవడు వినరు నీ దగ్గర పవర్ ఉండాలా పవర్ ఉంటేనే సైతాన్ని వింటాడు మాట నువ్వు గద్దిస్తే వాడు పరిగెత్తిపోతాడు మనుషుల నుంచి నువ్వు వాక్యం ప్రకటించినంత నువ్వు నీవు నోట్ల నుంచి వచ్చే ఏ ఆశీర్వచనం పలుకుతావో అది ఎదుటి మానుష్య జీవితంలో నెరవేరాలంటే మీ దగ్గర పవర్ ఉండాలా పవర్ అంటే పరుశుదాత్మ అభిషేకం ఉండాలా అందుకు నువ్వు కనిపెట్టాలా దివా రాత్రి నువ్వు ఉపవాసం ఉండాలా పరశుదాత్మ కొరకు నేను చేసిన లో పరిశుధాత్మ పొందుకోవడం కొరకు నువ్వు ఎక్కడెక్కడో పిచ్చా లాగా పరిగెత్తునేటువంటి కొన్ని కిలోమీటర్లు పరిగెత్తుంది పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయంటే పరిశుదాత్మ పండగలు అంటాడు ఆ గ్రౌండ్ లో గురించి పరిశుదాత్మ కరకు కనిపెట్టేవాడు ఇంకెక్కడో పోతే మోసపోయేవాడిని అట్లా ఎక్కడో పోతే వాళ్ళు అక్కడంతా దయాలతోని అంటే సత్యంలో లేని వాళ్ళు వాళ్ళంతా పర్షుదాత్మక ఒక అట్లా పరిగెత్తేవాడిని దాని ఒకసారి ఇట్లా రాత్రి ఒంటి గంట ఆ టైంలో ఒక అలెదన్నట్లనే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ నాన్ స్టాప్ అప్పుడు పర్షురాత్మ చెందా జరిగే వచ్చినప్పుడు గంతలేస్తున్నాను ఎగురుతున్నాను మోకాళ్ళ మీద మరి అట్లుంటే కొందరికి అనుభవాలు మొత్తం బాడీ గాలిలో ఎగిరింది నాది గాలిలో ఎగిరి తిరుగుతుంది బారీ ఒక బెలూన్ లాగా అట్లాంటి అనుభవాలు ఉంటే కొందరికి పరశుధాత్మ అభిషేకం అంటే అందరికీ నా నేను అనను ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లాగుంటుంది ఎందుకంటే ఆయన విధానం అది అందరికీ ఒక ఎలాగ ఇవ్వడం ఆయన కొంతమంది ఎక్కడ ఆనందంలో నవ్వుతూనే ఉంటారు నా స్టాప్ నేను చూసి నా కేసు అంటే ఇవి ప్రత్యక్షతలు మీకు నిజంగా పరుశుధాత్మ ఉందంటే ప్రత్యక్షతలు ఇవి రకరకాలు ఉంటాయి ప్రత్యక్షతలు కొందరు భాషల్లో నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు కొందరు ప్రవచిస్తూ ఉంటారు మనం చూడలేదా సౌలు ప్రవచించినట్లు పరుశుదాత్మ పొందుకున్న రోజు ఫస్ట్ డే ఆయన మీద సమయలు నూనె పోసి అభిషేకించాడు రాజు ఆ రోజు ఆయన మీదికి దేవన ఆత్మ దిగి వచ్చింది సాయంత్రం వరకు ప్రవచించిండి ఆయన సౌలు రాజు విశాల దేశం కదా రాజు సాయంత్రం వరకు ప్రవచించిండి మూషే కాలంలో డెబ్బై మంది మీదికి పరుషుదాత్మ దగ్గర వచ్చినప్పుడు అందరూ రోచిస్తారు వాళ్ళ పాలెము లోపల ఉన్న ఇద్దరు పాలెం మీద కూడా వచ్చింది అంటే అరవై ఎనిమిది మంది మూషే దగ్గర కొండ దగ్గరకు వచ్చింది ఇద్దరు మటుకు పాలెం లోపలిని ఉండిపోయినారు లోపల ఉన్నంత మాత్రం నా రాలేదా పరుషుదాత్మ ఎక్కడ ఉన్నా వస్తాడు కనిపెట్టుకున్న వాడికి లేదంటే నువ్వు లైట్ తీసుకుంటావు ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చదువు చదవలేదు నీకు థియాలజీ అంటే తెలియదు నీకు సిస్టమాటిక్ థియాలజీ అంటే తెలియదు నువ్వు బైబుల్ కాలేజీకి పోయి చదువుకున్న కాదు నీ నువ్వే ప్రయాసంతో నేర్చుకుంటున్నావు ఒక మాదిరి నీకు ఎవరు చెప్పేసరి నువ్వు కాలేజీకి పోకుంటే డిగ్రీ ఎట్లా పాస్ అయినావు టీచర్ టీచింగ్ చేయకుండానే పాస్ అయినావా రామ్ కదా టెన్త్ ఎట్లా పాస్ అయినా నువ్వే పాస్ అయినావా ఓ టీచర్ చెప్తేనే కదా నేర్చుకుని పోయి పదిసే పాస్ అయింది ఖచ్చితంగా నీకు టీచర్ అవసరం నువ్వు అన్న నాకు దేవుడే టీచర్ అంటే అవును దేవుడు కళ్ళకి కనిపేడు కదా మళ్ళీ నువ్వు ఎట్లా ఆయన ఆయన పాఠాలు ఎట్లా నేర్చుకుంటాను నువ్వు తప్పు చేస్తుంది అని ఎట్లా చూపించాలి నీకు అందుకు ఈ లోకంలో ఒక వ్యక్తి నేర్పరచుకుంటాడు అతని ద్వారా దేవుడు అతన్ని ప్రతినిధిలాగా నిలబెడతాడు దేవుడు లోకంలో ఎన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు బైబుల్ అంత అవే ఎగ్జాంపుల్స్ కదా ఆయన ప్రతినిధిలాగా నిలబడి ఆయన మార్గం చూపిస్తుంటాడు ఈశ్వల్ పదలక అంతా ప్రవక్తలని మార్గదర్శకు అని దీర్ఘదర్శికి ప్రవక్తకు చాలా తేడా ఉంటుంది దీర్ఘదర్శి అంటే ఇంగ్లీష్ లో సియర్స్ అంటారు ప్రవక్తలనేమో ప్రాఫిట్స్ అంటారు ప్రాఫిట్స్ అండ్ సియర్స్ సియర్స్ అంటే కేవలం దర్శనాలు చూసేవాడు ఉదాహరణకి ధాన్యాలు ఉన్నాయి ధాన్యాలు ఎప్పుడు దర్శనం చూసేవాడు ఆయన సియర్ అంటాం ఇంగ్లీష్ లో సియర్ ప్రవక్త కూడా కావచ్చు దీర్ఘదర్శి ప్రవక్త కూడా సమయాలు సమయాలు దీర్ఘదర్శి బైబిల్ని ఉంది దీర్ఘదర్శి అని బట్ నీకు తెలుసా మళ్ళీ తెలుసా నీకు చెప్తేనే తెలియదు కదా కాబట్టి ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితంలో ఎప్పుడు మార్పు చెందుతుంది ఇంకెంత కాలము అహంలోనే మనము కొట్టుకో కొట్టుబిట్టు ఉంటాం అహాన్ని విడిచిపెట్టాలా విడిచిపెట్టకపోతే ఇవి ఎప్పటికీ నీ హృదయానికి అలోచనమే నేను చెబుతున్నా కాబట్టి అవిశ్వాసము అయము దేనికిందంటే అవిశ్వాసానికి దారిధిస్తుంది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే విశ్వాసానికి ఆపోజిట్ ఫియర్ ఎప్పుడైతే నువ్వు భయపడుతున్నావో నీకు అవిశ్వాసం వస్తుంది దాని తర్వాత అపనమ్మకం వస్తుంది బాగా అర్థం చేసుకోండి విశ్వా భయం ఉన్నవాడికి అవిశ్వాసం ఉంటుంది అవిశ్వాసం తర్వాత అపనమ్మకం వస్తుంది అపనమ్మకం తర్వాత అలక్షణం నేనే చేస్తా నేనే ప్రయాసపడతా దేవుని మీద ఆధారపడను నేను దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతా అని తీర్మానించుకుంటాను కాబట్టియర్ లేక భయము బహు ముఖ్యమైన విషయం క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కోవాల్సింది ఎందుకంటే మొదట లేదు భయం ఈ లోకంలోకి మొదట భయం రాలే ఇట్ నుంచి విశ్వాసమే ఉంది ఈ ఆదాము అవ్వాలను దేవుడు ఈ లోకంలో ఆ యొక్క తోటలో పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కర్లేదు భయం భయం ఎక్కడ లేదు చిన్న పిల్లల లాగా మంచిగా ఉన్నారు తోటలో పనులు చేసుకుంటా సమయానికి తినుకుంటా దేవుడు వచ్చి వచ్చినప్పుడు పరిగెత్తుకొని పోయి హత్తుకొని దే సంభాషిస్తున్నాడు ఇద్దరు చిన్నపిల్లలు కదా దేవుని దృష్టిలో తంత్రి ఈ సంభాషిస్తున్నాడు ఇక ఆదా వచ్చి ఈ రోజు ఇగో నేను పేర్లు పెట్టినా అవన్నీ చెప్తుంటాడు పేర్లు ఇదిగో ఈ చెట్లకు అన్నిటికీ నేను పేర్లు పెట్టినా ఈ చెట్లు ఇట్లా పెరుగుతున్నాయి ఆ చెట్లు అట్లన్నీ చూపిస్తుంటే తండ్రికి కూడా ఎంత సంతోషం అరే కరెక్టే ఎంత బాగా పనిచేస్తుంది నేను ఇచ్చిన అధికారాన్ని బాగా మారుకుంటుడు అని ఆయన సంతోషిస్తున్నాడు ఆయన ఎప్పుడైతే వాళ్ళు తిరుపర్తనం చేసింద్రో పాప భయం వచ్చేసింది ఫస్ట్ టైం భయం చూస్తాం కదా దేవుడు వచ్చేసి మధ్యాహ్న కాలంలో ఆ దాన్ని ఎక్కడున్నావు అబ్బా ఎక్కడున్నావు అంటే మేము దాసుకున్నాం ఏది దాసుకున్నాం ఎందుకు భయపడతారు నగ్నంగా ఉన్నారు ఎవరు చెప్పారు నీకు మీరు నగ్నంగా ఉన్నారణ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా భయపడే వాళ్ళందరూ నగ్నంగా ఉన్నవాళ్ళే దేని విషయంలో భయపడుతున్నావో నువ్వు ఖచ్చితంగా నగ్నంగా ఉన్నవాడి ఎందుకు అంటే నగ్నంగా ఉండడం అంటే నీ మీద బట్ట లేవన్నట్టే ఆత్మీయంగా ఆలోచించండి నేను చెప్పి నిజంగా శారీరకమైన బట్టల గురించి మాట్లాడతాను ఆదా వాళ్ళకి శారీరకమైన లేవు అందుకే వాళ్ళు ఆకులు కుట్టుకున్నారు ఏం ఆకులు తెలిసే వరకైనా అంజునప్పు చెట్టు ఆకులు ఆకులతో పెద్దగా ఆకులతో కుట్టుకున్నారు వాళ్ళు బట్టలు అలా దేవుడు చేసి ఎంతకాలం నిలిస్తే ఈ ఆకులు అందుకే ఘోర చర్మంతో బట్టలు కుట్టించారు దేవుడు ఒక గొప్ప టైలర్ వాక్యం తీసుకుంటే టైలర్లపై రచన చెప్పండి టైలర్స్ వాక్యం మీద రక్షలకు ఈ వాక్యం చెప్తే నేను కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప మేస్త్రి ఆయన పెద్ద కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అని చూపించండి కూడెట్లా కట్టాలో చూపించింది ఆయన మనకి ప్రతి విషయంలో ఆయన మనకి ఒక మాదిరి చూపిస్తున్నాడు ఈ రోజు నువ్వు సుమార్త ప్రకటించాలంటే వాటిని వాడుకోవచ్చు కదా టైలర్లకు అందరికపోయి చెప్పాలా దేవుడు గొప్ప టైలర్ ఫస్ట్ టైలర్ ఎవరో తెలుసా మీకు అని చెప్తే వాడు డిస్టర్బ్ కాడా వాడి లైఫ్ లో ఆ తెలువనేది తెలుసు ఏ పుస్తకాల ఏ మత గ్రంథన లేదు తప్ప ఎక్కడ లేదు మనిషికి గొర్రె చర్మంతో బట్టలు గుర్తించిన వాడు మన గొప్ప తండ్రి అందుకు చెప్పినప్పుడు ఎందుకు వాళ్ళు రక్షణ పొందారు నీకు భయం ఎందుకు భయం వచ్చింది పాపంలో ఉండవు లేదు బ్రదర్ నేను ఏం పాపం చేయాలి రక్షకమైన పాప సంబంధం ఏంటంటే ఆగి అతిక్రమైన పాపం ఏదో వాక్యాలలో సమయం చేస్తున్నావు అందుకే భయం వచ్చింది కాబట్టి భయం వలన అవిశ్వాసం అవిశ్వాసం వలన అపనమ్కం అపనమ్కం తర్వాత నిర్లక్ష్యము నిర్లక్ష్యం తర్వాత సంపూర్ణంగా తృణీకరణ సంపూర్ణంగా ప్రభుని అంటే నీ మీద ఆధారపడడం నా నుండి వేరుగా ఉండి ఫలించలేనున్నాడు మేము అనుకుంటున్నావు నేను ఫలిస్తాను అనుకుంటున్నా అని ఫలించలేనట్టు కాబట్టి ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఈ భయం నుంచి విడుదల రావాలంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏం తెలుసా విశ్వాసం అవసరం అందుకు కృపవరంలో విశ్వాసవనం గురించి ఒక తీరాన్ని చెప్పింది ఎందుకంటే ఇందులో శక్తి ఉంది నీకు విశ్వాసం లేకపోతే శక్తి ఉండదు అన్నట్టు విశ్వాసం ధరనే నువ్వు పరశుధాత్మ ఉండడు అని గ్రహించగలవు విశ్వాసం ద్వారానే పరశుధాత్మని ఆహ్వానించగలవు విశ్వాసం లేకుండా ఎవరూ కూడా దేవునికి వాక్యం నీకు అనుమానం వస్తుందంటే నీ మీద నీ సేవ మీద మనుషుల మీద దేవుని మీద ఖచ్చితంగా సేవలో విఫలమైపోయిన వాడవే విఫలమైపోట్టి నిజంగా నీకు విశ్వాసం ఉందంటే అడిగే ప్రశ్న ఎందులో ఉండాలా బ్రదర్ విశ్వాసం దేవుల్లో ఉండాలా ఆయన సృష్టి మీద అంతా విశ్వాసం ఎందుకంటే సృష్టించింది ఆయన సృష్టించిన ప్రతి దాని ఇది దేవుని వలన కలిగను అన్నదే విశ్వాసం ఈ కండ్లకు కనిపించేదే అంతా దేవుని వలన కలిగింది అని చెప్పేదే విశ్వాసం తర్వాత కండ్లకు కనిపించనిది కూడా ఉన్నది అని చెప్పడం విశ్వాసం కాబట్టి మొదట భయం లేదు మొదట విశ్వాసం ఉంది ఎప్పుడైతే పాపం చేసిందో అప్పుడు ఫస్ట్ టైం భయం వచ్చేసింది చెప్పండి పాపం చేయకముందు ఆదమ ధైర్యంగా ఉండడా లేదా కయ్యను తన తమ్ముని చంపక ముందు ధైర్యంగా ఉండడం లేదా మోసే ఆ యొక్క ఐయుప్తిని సంసోను ఆ ఒక అన్య స్త్రీ వ్యభిచారితో జీవించక ముందు ధ్యేయంగా ఉండా దాని తర్వాత పోయిందా లేదా ద్వయమంతా సవులు అమ్మలేక్కులని ఓడించినాక అమ్మ లేకుల ఆయన పశువుల సంపద తెచ్చిపెట్టుకున్నాడు ఆ మేకలు గొర్రెల శబ్దాలు వినిపిస్తున్నాయి సవులు నువ్వు సంపూర్ణంగా నిర్మూలించమంటే నువ్వు వాటిని తెచ్చిపెట్టుకున్నవి ఏంది ఆ రాజువాడు అగగా నా జ్ఞాపకానికి వస్తుంది రాజు పేరు అమాలికుల రాజు పేరు అగగా అనుకుంటా వాడిని చంపమంటే వాడిని బ్రతికింపజేసినవి ఏంది నువ్వు అవిధేయత చూపించిన ఫినిష్డ్ అక్కడి నుంచి భయం వచ్చేసింది సవులికి లేకంటే గోలియాతను చంపాల్సిన వాడు సవులు దావిది చంపాల్సి వచ్చింది ఎందుకంటే సవులికి భయం వచ్చేసింది అవిధేయత వలన భయం వచ్చేసి దావిదు అంతే కదా సింహాన్ని చీల్చిన వాడు ఎలుగు పంటిని చంపినవాడు ఒక చేత్తోని అంత ధైర్యంగా ఉన్నవాడు ఒక హిత్యురాలు అంటే అన్య స్త్రీ అయి పశ్చిప హిత్యురాలు అంటే అన్యులు అన్య స్త్రీతో ఆయన వ్యభిచరించడం వలన ఆయన జీవితంలో ఆ రోజు మొదలుకొని చనిపోయేంత వరకు భయం వింటాడింది సొలమూని జీవితంలో ఎంతో ధైర్యవంతుడు ఎప్పుడైతే విగ్రహారధి కూడా అయిపోయిందో ఆయన జీవితంలో ముసలి ముసలిం ప్రాణం వరకు భయం వచ్చేసింది ప్రతి ఒక్కరి జీవితంలో అంతే నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు పాపం చేయకముందే ఈ యొక్క విషయం బహు జాగ్రత్తగా ధ్యానించలేదు తెలుసా నువ్వు రక్షణ అనుభవం లేనంత వరకు దేవునికి నీ మీద కనికరం ఉంటుంది కాబట్టి అన్నిలు కూడా అభివృద్ధి పొందుతూనే ఉంటారు అది కనికరం వల్ల వచ్చిన అభివృద్ధి వాడు అద్భుతాలు చూడగలుగుతున్నాడు వాడి జీవితంలో వాడు కూడా గోల్డ్ మెడలిస్టులు కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతుంటూ పెద్ద పెద్ద ఉద్యోగులు సంపాదించుకుంటారు ఇడ్ల మీద ఇడ్లు కట్టుకుంటారు ఆస్తులు సంపాదించుకుంటారు అది కేవలం దేవుని కనికరం కానీ రక్షింపబడ్డ వాడి మీద ఆయన కృప ఉంటుంది వాడు కష్టపడి కనికరం ఉన్నవాడు కష్టపడి సంపాదించుకుంటాడు కానీ కృప ఉన్నవాడు సంతోషంతో ఇంటికి వచ్చి మంచిగా ఆహారం పోల్చుకుంటాడు వాడు వాక్యం ఈ లోకస్తులు కన్నీళ్లు విడుస్తూ ప్రయాస పడుతూ వచ్చి తింటున్న వాక్యం మనకి దేవుడు సునాసం ఇస్తుడు ఎందుకు అంటే కృప అయితే ఇక ఒక విషయం మీకు చెప్పాలా రక్షింపబడి కృపలో ఉన్నవాడు ఒక్క అవిధేత చూపిస్తే కృపలకెళ్ళి బయటకొస్తాడు ఈ విషయం బాగా అర్థం చేసుకో ఇక మీదట నువ్వు పాపం చేయకుండా ఉండడం నేర్చుకోవాలి నీ నోటి ద్వారా నీ తలంపుల ద్వారా నీ చూపుల ద్వారా నీ నడవడి ద్వారా ముఖ్యంగా నోరు ఊరికే నోరు పరేసుకుంటా ఉంటాం ఎందుకు ఎక్కువ మౌనంగా ఉండమంటది వాక్యం విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని ఉంది వాక్యం అదే క్రైస్తవ చేసి చెప్పండి ఎట్ట పడితే అట్లా ఎట్ట మాట్లాడుకోవడం వాని గురించి వీని గురించి వాని గురించి వీని గురించి అనుకోవడమే వాడి ఇట్లా వీడిట్లా వాడిట్లా వీడిట్లా ఆయమిట్ల ఈమెమిట్ల అట్లా మాత్రం అవిశ్వాసంలో పడిపోయినారు అందుకే ఆయన అంటున్నాడు మనుషుకు మటు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనంటే చర్చ్ ఏమైపోయింది క్రిస్టియన్స్ ఏమైపోయినారు ఆచారబద్ధంగా జీవించినట్లే కదా ఈరోజుకి నేనైనా కానీ ఎందుకు భయపడుతున్నాము అంటే ఖచ్చితంగా నువ్వు అవిధేతలు ఉన్నావు అన్నట్టు నీలో భయం ఉంది అంటే అవిధేతలు ఉన్నవాటి కానీ ఓ విషయం అర్థం నీకు అధికారం ఉంది నీకు పవర్ కావాలా శక్తి కావాలా నీకు అధికారం ఉంది రక్షింపబడ్డ వాళ్ళు నీకు పవర్ కావాలా అంటే మోకాళ్ళ మీద ఉండి ఉపాసం ఉండి రోజు కనిపెట్టి నీ మీదకి వచ్చేటట్లు నీ హృదయంలో నివసించాలనుకుంటున్న దేవుడు ఏ రూపకంగా పరశుదాత్మ రూపకంగా ఒక్కసారి నీ హృదయంలోకి వచ్చి కూర్చోండి అనుకో రూపకంగా ఈ సేవ ఎట్లా విస్తరిస్తుందో చూసుకో ఎంత ధైర్యంగా నువ్వు సో ఓత ప్రకటిస్తావో చూసుకో పబ్లిక్ మీటింగ్స్ లో పెడతారో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ విట్టిన తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళొస్తుంది ధైర్యం చాలా భయం ఉంటుంది నేను చేయగలనా నేను చేయగలను స్టేజ్ మీద లేక ఒక్కసారి పరుశుత్మ చేస్తుంది అంతే నాకే నేను ఎట్లా మాట్లాడుతున్నాను అది కేవలం పరశుధాత్మ అభిషేకం ఉంది కాబట్టి అపరిశుదాత్మ కొరకు నేను ఎంతో పరిగెత్తిన వాడిని ప్రాంతాలు పరిగెత్తిన వాడిని ఎక్కడ మీటింగ్స్ వాడితే అక్కడ మీటింగ్స్ పరిగెత్తిన ఆసక్తి ఉంది కానీ విధానం తెలియదు ఎట్లా పొందుకోవాలి ప్రతివానికి ఇస్తాన్నాడు నువ్వు అడగకపోతే నీకు ఇవ్వడు ఎట్టి పరిస్థితులు ఇవ్వడు పరశుధాత్మ నేను చెప్తున్నా అడగకపోతే మటుకు ఇవ్వడు అడుగు ప్రతివానికి ఉచితంగా ఇస్తాన్నాడు పరిశుధాత్ముడు లేనివాడు నా వాడు కాదంటాడు రోగుల రాష్ట్ర పత్రిక మీద ధ్యానం అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం చాలా అవసరం ముత్తగా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వెళ్ళిపోతే కాదు కనిపెట్టాలా అయిన సన్నిధిలో నాకు పరిశుధాత్మ అభిషేకం కావాలా ప్రోభ ఎందుకంటే అడగమంటున్నావు కాబట్టి అడగకపోతే నువ్వు కాబట్టి నేను ఇవి అడుగుతున్నాను ప్రోభ నాకు కావాలా నువ్వు ఇచ్చిన తరని నేను విడిచిపెట్టను నేను ఈ రోజు నుంచి నాకు పరశురాత్మ వచ్చిన తరం అను జిడ్డుగా పట్టుకొని చేయి ముఖ్యంగా మన జీవన విధానాలు చూస్తే ఒకసారి చూడండి అత్తయ్యసు వార్త ఆరో అధ్యాయం భయపడుతున్నాం ఎందుకు చింతిస్తున్నాం చింత అంటే కూడా భయమే కదా అత్తయ్య సువార్త ఆరవ అధ్యాయము ఏసు మాట్లాడుతున్నాడు ఎందుకు మీరు ఆ రీతిగా చింతిస్తారు ఇరవై నాలుగో వచ్చిన చూడండి ముప్పై రేపటిని గురించి చింతింపకుడి ఆయన చెప్తుండే చింతింపకుడిని నీకు అధికారం ఉంది నీవు రక్షణ పొందిన వాడు ఎందుకు చింతించాలా పరశుదాత్మ లేదు కాబట్టి చింత ఎందుకంటే పరశుదాత్మ అంటే ఆదరణ వస్తుంది రేపటి గురించి చింతింపకటి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించదు ఏనాటి ఏడు ఆనాటికే చాలింది ఆశ్చర్యం ఎప్పుడన్నా ఎవరైనా అవును రేపటి చింతించకుండా ఉంది కానీ రేపటి దినము దాని సంగతం గురించి అదే చింతిస్తుందంట దినము చింతిస్తుంద దాని గురించి ఆశ్చర్యం కదా అది ఒక వాక్యం తయారు చేసుకోవచ్చు రేపటి దినము దాని గురించి అది చింతిస్తుందంట అది ఎటువంటి చింత అనేది మీరు ఆత్మీయంగా తెలుసుకోండి ఒక వాక్యం తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చాలా తేటగా ఉంది రేపటి గురించి చింతించకూడే అని అదే రీతిగా మనం మన ప్రభు చెప్తున్న మాటలు ఇది ఎందుకు చింతిస్తాను రేపటి గురించి ఈరోజు క్రైస్తవ జీవితాలు ఉంది రేపటి గురించి చింతించండి నా భవిష్యత్తు ఏమైపోతుంది నా ఏమైపోతుందో పిల్లలు ఏమవుతారో ఎందుకు ఆలోచించాలని యోగు అట్లా తను వేదికే శ్రమ తీసుకొచ్చుకున్నాడు అనేసి రెండవ అధ్యయనం నేను ఏదైతే అనుకున్నానో అదే వచ్చి పడింది ఎందుకు అనుకున్నావు తన పిల్లల గురించి ఆయన ఏమనుకోండో అదే వచ్చి పడింది పిల్లల మీద అందరు చనిపే ఎందుకు అనుకోవాల ఎందుకు భయపడాలక్షణ పొందిన వాడే ఎందుకు భయము ఆదరణ లేదు కాబట్టి పరిశుభాత్మక విషయం లేదు కాబట్టి భయం పెట్టాడుతుంది ఆయన విశేషమైన సేవా విధానంలో నేను నడిపించాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఇంకా ఎదగనప్పుడు అంచలంచలగా నేను ఏం పడించేది భయమే అందుకే నేను చూడు యహోశివ గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాము యహోశివ ఎట్లా వ్యక్తపరుచుకుంటుండో ధైర్యాన్ని మొదటి అధ్యాయము చూడండి యహశివ మొదటి అధ్యాయం పంతొమ్మిది వర్షంలో నీకు అధికారం ఇచ్చింది దేవుడికి నువ్వు నీకు అధికారం ఉంది నువ్వు ఆజ్ఞ ఇవ్వాలా నీతి కుటుంబంలో భాగ తండ్రి ఆజ్ఞ ఇవ్వాలా వాళ్ళు వినాలా అంతే నీతి నీ తిరుగుబడి నీవు వారికి ఆగేపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్షణ ఉంటున్నారు నీవు మటుకు ఎట్లా ఉండాలా నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునే వాళ్ళని యహోషు కాబట్టి మోసతో మా మోస మాట్లాడుతున్న ఈ విషయాల గురించి దేవుడు మాట్లాడతాడు నేను ఏ రీతికైతే మూసకు తోడైనా నీకు అటనే ఉంటాను ఎందుకు నువ్వు భయపడతావు నిబ్బరం కలిగి నేను నిబ్బరం అంటే నిలకడ ధైర్యంగా ఉండి కాబట్టి దేన్ని విషయంలో కూడా నువ్వు భయపడద్దు అన్న విషయాన్ని కూడా ముందుగానే హెచ్చరించాడు ఎందుకు ఎందుకు భయపడద్దు చెప్పండి ప్రస్తాను చూడండి ఎందుకు మీ పర్షాత్మ అవసరం రెండవ తిమ్మిది రాష్ట్ర పత్రికలో మొదటి అధ్యాయము ఏడావసరం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు అంటే పిరికితనం అనే ఆత్మ కూడా ఉందంటున్నాడు అంటేనే కదా ఇచ్చాడు ఇయ్యలేదంటే ఉన్నది కానీ ఇయ్యలేదు కానీ ఇచ్చింది ఏంటి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహములు ఈ మూడు కలిసి ఉన్న ఆత్మ అంటే శక్తిని ఆత్మ ప్రేమ ఇచ్చే సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చే ఇంద్రియ నిగ్రహం ఎటువంటి ఆత్మ ఇచ్చినటువంటి అడగకపోతే ఇస్తారు ఎవరన్నా అమ్మాయిని మూడు గంట గంట కదా ఆశలు చెప్పాలంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము ఆత్మను ఇయ్యలేదు కాబట్టి ఆత్మని ఇస్తాను తీసుకోవాలి కదా నేను నా కొద్దు అంటే ఇవ్వడు అంతే విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి పరిశుభాత్మ కొడుకు మనం ఆసక్తిలో కాని పెట్టుకోవాలి ఇదే కారణం శక్తి ఉన్నది లేకపోతే నువ్వు అధికారం ఆజ్ఞకి ఇష్టప్పుడు కార్యాలు జరగా ఉన్నాడు భవిష్యత్వా అదే నువ్వు ఆజ్ఞా పియాలంటున్నాడు అధికారం ఉన్నవాడే ఆజ్ఞ ఇవ్వగలడు మీ దగ్గర శక్తి లేదనుకో అవిన వాడు అంట మీ ఆజ్ఞ పనికిరాకపో అంటాడు ఆజ్ఞ పనికి రావాలంటే ఈ శక్తిగా ఉండాలనిపిస్తుంది యోక్ష జీవితం నుంచి కాబట్టి ఫస్ట్ చేయండి దిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోవడం వల్ల యోక్షించి నువ్వు వారికి ఆజ్ఞపించమంటున్నాడు కాబట్టి ఈ సృష్టి మీద నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు ఆజ్ఞప ఇవ్వాలా ఆజ్ఞ ఇవ్వాలా భయపడుతుంది ప్రతి లీడర్ లాగా పెట్టాలనుకుంటున్నాడు కానీ నువ్వు లీడర్ లాగా ఉండాలనుకుంటున్నావు ఫాలోవర్ లాగా ఉండాలనుకుంటున్నావు ఫాలోవర్స్ ఎప్పుడు భయపడతారు లీడర్స్ భయపడతారు తర్వాత నీకు భయం ఎందుకు మీద ఆరు ఐదు నెలలు ఇట్లా అంటుండ్రుడు వీడిన ఇట్లా అంటుండ్రుడు వాళ్ళ త్రెండు తెలుస్తాడు వీళ్ళు నన్ను తొందర పత్రిక రెండు వస్తారు వ్యూహను పత్రిక మొదటి పత్రిక నాలుగవ తేదీని పద్దెనిమిదిగా వచ్చిన ఎందుకు భయం ఉందో తెలుసా పద్దెనిమిది ప్రేమలో భయం ఉండదు ఏ ప్రేమ గురించి మాట్లాడుతుంది ఏ నిజంగా దేవుని ప్రేమిస్తే భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును దేశంలో ఎంతగా ప్రేమిస్తుంటే అంతగా నువ్వు భయాన్ని వెళ్ళగొట్టగలవు అంటే భయని వెళ్ళగొట్ట నేను ప్రతిరోజు ఇట్లానే ప్రయత్నం చేసుకుంటా ఆఫీస్ పోతుంటే ఎక్కడ మీటింగ్స్ పోతున్నాయి ఎక్కడ పనుల మీద పోతున్నా భయాన్ని పెద్దిస్తే గెట్ అవుట్ భయమేసుని గదిసిన వెళ్ళిపో అని చెప్తానే ఇక్కడ ఉన్నది వెళ్ళగొట్టే తర్వాత చూడండి లాస్ట్ క్వశ్చన్ ఇప్పటికీ భయపడి వాడు పరిపూర్ణం చేయబడిన వాడు అంటే నువ్వు భయపడతా ఉంటే నువ్వు ప్రేమలో పరిపూర్ణం పొందలేదు అన్నట్టు ఒకటి ప్రభు ప్రేమలో నువ్వు పరిపూర్ణం చేయబడితేనే కానీ నీకు ధైర్యం రాదు తర్వాత తెలిసి ఆయన్ని ప్రేమించే ఏం చేయాలో కురలం గాయాలన్నట్టు అది పరిపూర్ణమైన ప్రేమ అంటే అవును గుర్రం కాంటే వాందేర విందేదో కానీ నేతలు రాసుకోవచ్చు కదా గుర్రం తావిధ చేయలేదా నువ్వే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు సేవ మీద ఆధారపడి మీకు దేవుడు ఎట్లా నడితే పోవాల కదా కొత్తగా క్రియేట్ చేయొచ్చు కదా ఇదను మనం చేసుకోలేదా కేబీపీఎం గ్రూప్ ఫోర్ స్క్వేర్ అని చేసుకోలేదా అవుట్రీచ్ అని మనం చేసుకోలేదా ఎల్కేబీపీఎం ఒకటి చేసుకోలేదా చేసుకున్నాం కదా మనం అట్లనే కొనసాగించుకోవాలా ఆపోతుంది నువ్వు ఆపేస్తున్నావు ఒక్కసారి దేవుని కార్యాన్ని స్టార్ట్ చేసి ఆపొద్దు ఈ విషయం బాగా అర్థం దేవుని ఇంతక్రియలు దేవుని సేవ ఆనందించి దాన్ని క్లోజ్ చేయొద్దు వాళ్ళ మీద మీద వీళ్ళ మీద అలిగి మనం కాటేసుకుంటే ఎట్లా అంటే నువ్వు ఇంకా ఆత్మలో ఇంకా పరిపక్వం చెందలేదు అన్నట్టు ఆయన పే సంపూర్తి చెందలేదన్నట్టు సగం ఇల్లు కట్టువారు అవకంగా పోష చూడండి తను ఇంత ఇల్లంతా అట్లా నమ్మకస్తాడు కదా అతను గుడారం వేసిండో తెరాబెట్టిండ్రో కంప్లీట్ చేసిండు మందిరాన్ని సలో మన అంటే చేసాడే లేదా కంప్లీట్ చేసిందా లేదా ఈలోకంలో మందిరాన్ని కానీ పర్లోక ఆయన ముగించండి దాన్ని పది దానికో రాబోతున్నాడు మన పనులు మనం ముగించుకోవాలి మనకి ఆయన పనులు ముగించలేందుకు మధ్యల్ని ఆపేసి పరిగెత్తిపోవాలని చెప్పి ఎంత ఎస్కేప్ అయినా మళ్ళీ లాక్కొని వస్తారు దేవుడు ఆ విషయం అయితే అర్థం చేసుకొస్తే మనకుండా ఏమో నా జీవితం నుంచి నేర్చుకుందాం మనము ఖచ్చితంగా లాక్కొనే వస్తాడు దేవుడు తప్పక కాబట్టి తొమ్మిది పత్రికలో ప్రే ఈ భయం నుంచి నువ్వు ఎట్లా పొందాలని ఒక మార్గం చూపిస్తాడు దేవుడు చూడండి ఎనిమిదో ఏది కూడా నిన్ను విడదీయదు ఆయన ప్రేమ నుంచి అంటున్నాడు చూడండి తొమ్మిది రాష్ట్ర పత్రిక ఎనిమిది ై ఎనిమిది అవచ్చు థర్టీ ఎయిట్ మరణమైనను జీవమైన దేవదంతలైన ప్రధానులైన ప్రధానకి తెలుసు చీకటి శక్తులైనవి ఉన్న ఉన్నవి అయినను రామగుండవైన అధికారులైన ఎత్తైన లోతలను శిశు పన్నది మరియు ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తయ దేవుని ప్రేమను దేవనది ఎడబాపు నేరమని రూడిగా నవ్వుచ ఆయన ప్రేమలో ఉన్నంత కాలం నువ్వు ధైర్యం చెప్తావు ఎందుకంటే నీకు తెలిసి ఆయన కంట్రోల్ కదా ఇప్పుడు నువ్వు ఆత్మీయతను కలిగి చూస్తే ఎన్ని చుట్టూ దేవునిస్తున్నాడు అనుకో ఇప్పుడు భయపడతావా ఎప్పుడు భయపడదు నీకు అందులో కనిపిస్తలే కాబట్టి నువ్వు భయపడుతుంది ఎనర్జీ భయపడట్స్ వాక్యం చూపించేసింది ఫీల్ అయితే రేపు మీరైతే ఎల్లుండి ఈ విశ్వాసం అనే వరం గురించి కొన్ని ఛాలెంజింగ్ విషయాలు మీకు చూపిస్తే ఎందుకంటే ఈ వరం అందరికీ లేదని చెప్తారు అనుకోవచ్చు అట్ ఎట్లా నాకు విశ్వాసం లేదంటావా నీకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసం వరం లేదు దానికి దీనికి తేడా కదా ఎల్లుండి చూపిస్తాయి ఈరోజు చూపించి ఈ రోజుకి ఎక్కువైపోయింది ఒక వాక్యం చూపించి మీకు ఇచ్చేస్తా చూడండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చింది విశ్వాసము వేరే విశ్వాస వరము వేరే ఫెయిత్ వేరే గిఫ్ట్ ఆఫ్ ఎయిత్ వేరే ఉదాహరణకి అందరికీ విశ్వాసం ఉంది వాళ్ళు కొందరే అద్భుతాలు చేసిన దగ్గర తెలుసా వాళ్ళకి విశ్వాసం అనే వరముంది కాబట్టి ఎవరి జీవితంలో ఆశ్రదలు పలుపుతున్నావో వాడి జీవితంలో త్వరలోనే ను ఆశలు చూస్తున్నావంటే నీకు విశ్వాసం అనే వరం ఉంది వాడికి విశ్వాసం ఉంది నీకు విశ్వాసం వరం అంతే తేడా చాలా మంది అనుకుంటారంటే అందరుకున్నది కదా వరం అంటారు కాదు ఇది పరశుధాత్మ అభిషేకం పొందుకున్న వారికి స్పెషల్ గా అనుభవించబడ్డ వరం నీ విశ్వాస వరం ఎక్కడికో తెలుసా మరి విశేషమైన కార్యం జరుగుతూ నీ నోటి ద్వారా వచ్చే పదాల ద్వారా నీ ఆజ్ఞల ద్వారా నువ్వు ఇచ్చే ఆజ్ఞకి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అందరి వచ్చేవారు రేపు ఎల్లుండి పోషన్ వేలైతే చూపిస్తారు చివరిగా ఒక వాక్యాన్ని చూపించి విదేశిస్తాను రోగి రాష్ట్ర పత్రిక వ్యూహన్స్ వార్త పద్నాలుగవ చివరిగా ఒక వాక్యం చూపించి నీ రోజుకి విధించేస్తాను నుంచి నీ బయటకు రావాలా పద్నాలుగవ పదిహేను వ్యూహన్స్ వార్త పద్నాలుగవ తేదీ ఇరవై ఆయన ఇది మనకు అనేక పర్యాన్ని చూపించుంది మనం ఇది పాటిస్తే కదా తెలుసా ఎందుకు భయపడుతున్నావు అంటే ఈ ఇరవై ఏడవ వచ్చినాన్ని నువ్వు పాటించలేదు ఎప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నావు నువ్వు తీసుకోవాలి కదా ఆయన ఇదైతే ఇచ్చింది ఇచ్చిండు కానీ కదా సంతోషం తీసుకోవాలి కదా థ్యాంక్ యూ నాడ్ ఫార్ దీస్ యూ హ్యావ్ గివెన్ భగవాన్ వదనాల నేను శాంతిని అనుగరించినందుకు అని పొద్దులేసి ప్రార్థన చేసిన కనుక ఈ శాంతిని నాకు అనుగరించినందుకు మీకు వాణాలు ప్రవ్వా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసినామా శాంతిని మీకు అనుగరించి విలువచ్చేవాళ్ళు మనం ఎక్కడైనా కానీ ఏపీ ఎన్నిసార్లు చెప్పిన సిస్టర్స్ మీరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఏ సుప్రమత్త శాంతి ఇప్పుడు గృహంలో అనుగ్రహించబడని కాక అని ప్రార్థించిన ఏ సుక్రీస్తు యొక్క యొక్క శాంతి ఈ గృహంలో ఉండును గాక అని నువ్వు ఆజ్ఞాపి ఉచ్చరించాల నోట నుంచి తరతో రనారోగ్యం ఉన్నప్పుడు తల మీద చీపిటి ప్రారంభించప్పుడు ఫస్ట్ ఏంటి సార్ ఏ సుగ్ర శాంతి నీ శరీరంలో తలం వరకు ఉండును గాకె ఎక్కడ శాంతి ఉందో ఎక్కడ అసమాధానం ఉందో అక్కడ శాంతి వచ్చేస్తూ సమాధానం వచ్చేస్తూ పాటించకపోతే గుడ్డిగా చదువుకొని వెళ్ళిపోవడం ఎనిమిది సంవత్సరాలు ఎన్నెన్నో వాక్యాలు ఎన్నెన్నో గంటలు గంటలు చెప్తాం కానీ ఎప్పుడు పాటించిన చెప్పేవాడు పాటిస్తేనే కదా కన్వీక్షించని చెప్పగలం వాక్యం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచ్చున్నాను ఇప్పుడు మీరు దాన్ని పాటించండి పొందుకోండి ఇతరుల జీవితంలో తీసుకొని రండి నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు సుఖంలో కూడా ఉంది శాంతి ఇది అబద్ధమైనది ఈ ఫాల్స్ పీస్ అంటది ఇంగ్లీష్ లో అబద్ధమైన శాంతి నిజమైనది కాదు టెంపరీ శాంతిండ టెంపరీ శాంతి ఆ పదవి వెళ్ళిపోతుంది మీ పదస్థితి మీ హృదయములను కలవరపడనియకుడి వెరవని ఎప్పుడి చాలా ప్రాముఖ్యత కదా మీ హృదయంలో ఈ హృదయాలను కలవరనియపూడదు కలవరపడనియకుడి వెరవనియకుడి The answer is, peace I leave with you. My peace I give unto you. Not as the world giveth. Give I unto you. Let not your heart be troubled. Kalawaram paraniya kudi. Tantaratha veravanya kudi. Japan never feels veravanya yadamal tte aardhani. Tiluupadam. Veravanya yadamal tte baya padaddu anharapam. Be not a freedom in the world. ఇంగ్లీష్ లో కరవరపడద్దు భయపడద్దు ఎందుకో తెలుసా ఆయన శాంతిని మనకు అనుగ్రహించింది కాబట్టి ఇప్పుడు మనం ధైర్యంగా వెళ్ళాలా అందుకు ఈ యొక్క వరము కొరకు ట్రాస్పడాలా నేను కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థించమని అది విశ్వాసంలో అంచలంచే ఎవరాల ప్రభావం అది సంపూర్ణంగా విశ్వాసం అనుగ్రహించుకోవాలి ప్రార్థించేవాడు వాక్యం మీద నాకు ఎటువంటి అనుమానం లేకుండా సహాయపడు ప్రభుత్వం బాగా వాక్యం మీద ఆరోపణలు ఎందుకంటే వాక్యం వినట వాళ్ళ మీద విశ్వాసం కదా అని నేను ఎందుకు చూపిస్తాను రాష్ట్ర పత్రికలు చూస్తాం ఏవి ఏం వినాలా ఎదుట క్రీస్తుని గురించిన మాటలన్నది ఏ మాటలు మారితే ఆ మాటలు వింటే రాదు కేవలం క్రీస్తులకు వచ్చిన మాటలు వింటేనే విశ్వాసం వస్తుంది దానికి కర్త కొనసాగించేవాడు వేసి ఆయన మాటలు వింటా ఉంటేనే నీకు విశ్వాసం కలగదు వింటా విశ్వాసం బలపడతా ఉంటుంది కలగదు ఆయన మాటలు వింటూ ఉండకపోతే మనకు ఎప్పటికీ కలగదు అందుకు ఇస్లామం వచ్చేట్లు బాధిస్తాం విస్తారమైన దోషం ఉండే మాటలు బాధిస్తాం నేను ఎక్కడనగానే ఎక్కువ మాట్లాడాలని సెలెక్టివ్ అవుతా ఎక్కడ ఏం చూసుకున్నా జాగ్రత్త వాటిలోకి ఎంతమంది నాన్ స్టాఫ్ చక్క చక్క చక్క చక్క మాట్లాడుతున్నా మాట్లాడా ఎంతగా ఉంటా నా విశ్వాసాన్ని నేను మాట్లాడుతుంది కాబట్టి వరానికి సంబంధించిన విషయాలు ఎల్లుండి చూపిస్తుంది అయితే అంతా మనం ప్రభు మనకు సహజిస్తాం పరిశోధన ఇద్దరు మీరు మాకు సహజ రూపంగా భయపడకుండా చింతమంది అంటే మీరు మాకు అధికారం ఇచ్చినప్పుడు దాని తర్వాత మీరు మాకు వచ్చినారు శక్తి కేవలం విని వెళ్ళిపోయేటల్లా కాకుండా ప్రభావ ప్రతి వాక్యాన్ని పాటించే బిల్లగా తయారు చేయమని ఏ కృష్ణిష్టం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం వల్ల తండ్రి జీవాధిపతి సర్వోనతుడ సర్వశక్తి మంతుడానికి ఎంతో గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భత్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న ప్రభావ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు నీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నాయినా నీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి అయినా ఈ యొక్క మీ సంధిలో సమయం గడిపే కృపను భాగ్యాన్ని మాకు అనుగరించినారు ఎవరికి లేని ధన్యత ఎంతో వందాలు ఇస్తాయా వాక్యంధ్ర ప్రభ మీరు మనతో మాట్లాడే ప్రభావ ఎన్నో విషయాలు బయలుపరిచిన అయినా ప్రతి విషయంలోనైనా మీ వాక్యాలను మీ విధేయత చూపించాలా సంపూర్ణంగా మీకు లోబడి మేము మీకు సమాధానం మీ శాంతి మీరు మాకు ప్రతి దశలోనైనా దేని విషయాలు భయపడకుండా చింతించకుండా విశ్వాసం అనే కర్త మీ వైపు చూస్తూ మా గురిద్ద మేము పరిగెత్తాలా ప్రభా విశ్వాసం వరం ప్రభావ మీరు మాకు అనుగ్రించండి మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మా విశ్వాసాన్ని సంపూర్ణ స్థితిలో వదిలానే సహాయపడండి మీ ప్రేమలు మేము పరిపూర్ణంగా తయారు కావాలా ప్రభావ సంపూర్ణ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళకొడుతున్నారు కాబట్టి మాలో ఇంకేమన్నా భయం ఉంటే ప్రభా తొలగించండి మేము మా విశ్వాసం సంపూర్ణంగా పరిపూర్ణంగా తయారు కావాలా మీలాగా మేము తయారు కావాలా ప్రభా అలాంటి కృపను మాకు అనుగరించండి వాక్యం ధర ప్రభా మీరు మాతో మాట్లాడమని బలపర్చేందుకని ఎంతో వందాలు కృతజ్ఞతలు అర్పించకుండా ఈ వాక్యం ప్రకారం మేము ఈరోజు మేము ప్రాక్టీస్ చేయలాగా మీ కృప మీ సాయం మాకు అనుగరించండి ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరు మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాసిన పెట్టుకోండి పశుధాత్మ అభిషేకం ఉంటే ప్రభావ శక్తి ఉంటది ప్రభా కాబట్టి అధికారం ఉండి శక్తి లేకపోతే ప్రభావ అధికారం పనిచేది ప్రభావ కాబట్టి అధికారం కావాలా అది మీరు ఇచ్చినారు కానీ శక్తి మీ దగ్గర ఉండిపోయింది ప్రభావ కాబట్టి మీకు పరిశుధాత్మ అభిషేకం కొరకు మేము కన్నీటి ప్రార్థన చేయాలా ఉపాసనని ప్రార్థన చేయాలా అది పొందుకోవాలా ప్రభా ఉంటేనే గాని ప్రభా నిగ్రహము ప్రభా ఓ ప్రభా వివేచన గల ఆత్మ ఉండదు ప్రభావ ఓ ప్రభావ తిరిగి తన ఆత్మ భయంతో కూడింది ప్రభావ అది మాకు ఇవ్వలేదు మీరు కాబట్టి నైనా నిగ్రహం గల ఆత్మని మాకు నిచ్చినారు కాబట్టి ప్రతిదీ మేము తాళాలా భరించాలా ఓపిక సహనం కలిగి దీర్ఘ శాంతం కలిగి మేము ఉండాలా మీ ఆత్మ ఉంటేనే ప్రవ ఆ గుణగణాలు మాలో ఉంటాయి ఎందుకంటే ఆత్మ ఫలాలు అని మాకు చూపించినారు కాబట్టినైనా కాబట్టి ఆత్మ ఫలాలు ప్రేమ సంతోష సమాధానం అన్ని మాలో ఉండాలా ప్రవ అప్పుడే పార్శాతాత్మ మాలో ఉన్నట్టు లేకుంటే లేనట్టే ప్రవ అది టెస్ట్ లాగా మీరు చూపించినారు కాబట్టినైనా ఎలాంటి చేదు వేరు మాలో లేకుండా ఎలాంటి గుణగణాలు మాలో లేకుండా ప్రతి దశలు మేము పరిశీలించుకొని మీ వాక్యానికి విధేయత చూపించి వాక్యం ప్రకారం మేము ముందుకు పోలెండి సహాయపడమని పార్టీమైన మీ కృప వింబడి కృప నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి ఆయన ఇంకెంతమంది పాల్గొనే కుటుంబాలకు మీరు ఆశ్రదించండి ప్రభావ మీరు బలపరిచి వాళ్ళకి సేవా జీవితాలు ఇంకా ఫలభరితం చేయండి కుటుంబాల్లో సమాధానం మీ కొరకు సాసనం పెట్టుకోండి మీరు అక్కడితో అరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా అన్నికులు మీరు సిద్ధపరచాలా భయంకరమైన కాలంలో ఉంటున్నాం శ్రమల కాలం ఉంటున్నాం ప్రభావ మాకు ఇచ్చిన కృపావరణాలు మేము సిరప్ చేయాలా ప్రభావాట్ ఇంకా ఎక్కువ చేసుకోవాలా ప్రభావ నైనా మాకు కలిగిందని మీకు ఎక్కువ చేసుకున్నప్పుడు ఉన్నతమైన వాటితో మమ్మల్ని పెడుతున్నారు ప్రభా కాబట్టి నేను ఒక దశ నుంచి ఒక దశ సంపూర్ణ ఎదుగులాగానే మీ కృపాను విరించండి ఓ ప్రభావ ఆత్మలు ఇంకా సంపూర్ణంగా మేము తయారు కావాలా ప్రభావ నైనా ఇంకా మీ అంతగా తయారు కాలేదు ప్రభావ కాబట్టి ఇంకా మేము సంపూర్ణంగా తయారు కావాలా మీ సాయం మా కనగించండి మీ ఆత్మచేత నడిపించి నీ నామాన్ని మై మీద తెచ్చుకోమని ప్రార్థిస్తామేనా నా దేవన్నా తండ్రి నీకు ఎంతో అన్నాలు చెల్లిస్తున్నా కృపల మూలందరినీ బలపరచండి మీరు అక్కడ మీరు సిద్ధపడి అనేకులు మీరు సిద్ధపరచలాగనా అలాంటి అభిషేకం మా కనిగరించి నీ నామానికి మై మీ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామాలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మధ్యాహ్న కాల సమయంలో నాయనా ఈ పాద సమయంలో చూడు నాయనాన్ని ఆరాధించి ఇది ఒక కృపను నాయన మహిళని పొందినాను అవును నాయన గొప్పదేవుడు నమ్మదగిన దేవుడు నీ విషయంలో నా ప్రభ అధైర్యపడొద్దయన నా తండ్రి చెప్పుచున్నాడు వాక్యాన్ని నాయన నాయన నువ్వు బయలుపరిచినందుకు పొందినాను నిజమే నాయన నువ్వు తండ్రి అధికారం వచ్చింది కూడా నీ ఆత్మ లేకపోతే నా ప్రభా ఎద్దులు నాయన నాయన వ్యధమైన జీవితం అయినా మాకు వద్దినట్లు బాగా మీ పట్ల నైనా విధేయతతోనైనా నడుచుకుని మీ ఆజ్ఞానం పాటించుతున్నాయి మీ సేవ నిమిత్తండి మేము ఎలా నడుచుకోవాలన్నాయి వాళ్ళు నీ ఉండినైనా మమ్మల్ని ధైర్యంతో నింపు మనకి గొప్ప దేవుడు నత్తండి నా జీవితం నీకే నాయన సంపూర్ణంగా నాయన సమర్పించుకున్నప్పుడే నట్లు మరి నేను ఆత్మ పొందుకుంటాను ఆయన నీ వాళ్ళ వేసుకోను అయ్యా నాలో నా తండ్రి ఇంకా ఏమైనా తండ్రి దోషములో నాయన ఇంకేమైనా మళ్ళీ నాయన ఉంటే నాయన సంపూర్ణముగా నాయన నిన్ను నాయన నీకు సమర్పించుకున్నాను నీ యొక్క నేను నా యొక్క నాయన గుణము అయ్యా నా తండ్రి నీ ఆత్మ నా తండ్రి నిజంగా నాయన నీ ఆత్మ నాయన నేను నా ప్రార్థన వ్యర్థం కాకుండా నా తండ్రి అయ్యా నీకు సంపూర్ణంగా నాయన నీకు సమర్పించుకున్న తండ్రి నీ ఆత్మతో నాయన నన్ను నింపందని ఆయన అయ్యా నాయన ఇంకా ఆయాస్కరమైన పనులు ఇంకా నేను ఏమైనా చేస్తున్నామో అయ్యా నీ ఆత్మ పొందుకోలేకుండా నాయన నేను ఉంటున్నానేమో నాకు బాబా అయా పరిశుద్ధాత్మ దేవుడా నా లోనికి రమ్మిన తండ్రి అయా నా లోనికి వచ్చిన ఆత్మతో నింపబడి లేన తండ్రి మీ సేవ నిమిత్తం కూడా నా ప్రభా అయా ధైర్యం నచ్చండి నాయన నేను మాట్లాడే విధానాన్ని నాయన నువ్వు నాకు అనుగ్రహించిన ప్రభ మరి నచ్చండి మీ సంగతి నేను కోడిగా ఉంచం మా జనకాల శ్రమలో నా ప్రభా అయా మీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను నా ప్రెబ్బ అయా నా హృదయాల్లో నా పెబ్బ అసలు మీ సేవా జీవితంలో నాయన ఏ విధంగా ఉండాలని నాయన మాకు నేర్పిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు అయ్యా నాయన మంచి వాక్యాన్ని నా తండ్రి మీరు మా ముందు మా ముందు నా ప్రభా అనిపించి ఉన్నారయ్యా అటు వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవాలన్నారేవా అయ్యా ఇంకే స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మేమైతే నా పెద్ద వ్యర్థులము నా పెబ్బ ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు నా అయ్యా నా విషయంలో నా జీవితంలో నా పెద్ద ఎందుకు నాయన ఎన్నిక లేని నన్ను నా ప్రభా అయ్యా నువ్వు ఏర్పరచుకున్నావు అయ్యా నీ సేవా జీవితం నా తండ్రి నేను సంపూర్ణంగా నాయన నేను సమర్పించుకోవాలి నా ప్రభా నాకు అనుగ్రహించిన ఆయన అయ్యా మేమేదో నా తండ్రి ఇని నా ప్రభా వెళ్ళటమే కాదు నాయన అయ్యా మేము దాన్ని బట్టి తండ్రి నీ సేవ నిమిత్తం నాయన నేను నా తండ్రి అనేకులు నా ప్రభాయన మీరు అక్కడి గురించి నాయన మీ గురించి నాయన నీ భారమైన శిలువు నాయన మా కొరకు నాయన మూసి ఉన్నావు నాయన అయ్యా అటు భారాన్ని నా తండ్రి నువ్వు ఒక్కడే ఎందుకు మోయాలి ఈ లోకం ఎందుకు నా తండ్రి ఈ విధంగా ఉంటున్నది నాయన అయ్యా ఎవరికి తెలియదు నా ప్రభా నాయన తెలిసినా వినట్లేదు నా ప్రభా అయ్యా వారిని బట్టి నాయన ప్రార్థిస్తున్నావు అయ్యా పరిశుద్ధాత్మతనా మమ్మల్ని నింపు నాయన నా తండ్రి నీవు నా ప్రభా వారి పట్ల నా ప్రభా చెప్పేటప్పుడు నా ప్రభా వారిలో కొన్ని ఉండి నాయన నడిపించి మనం ప్రార్థిస్తున్నాం అయ్యా మేము ఏదైతే అనుకున్నాం నా తండ్రి మేము దేనికి నాయన ఏది భయపడతా ఉన్న తండ్రి అయ్యా అది జరుగుతున్నది నీ బైబులు నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది అలా మేము దేనికి నాయన భయపడకుండా నా ధైర్యంతో నా తండ్రి సాగే కృపణ భాగ్యం మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మా జనకాల సమయంలో మీటింగ్ పాల్గొన్న ప్రతి ఒక్కరి దీవించి ఆశీర్వదించండి అయినా నత్తండి నత్తండి ఏ నా పని మీద ఉండి నాయన పాల్గొనలేకుండా వారిని కూడా నేను కుటుంబాలను దీవించి ఆశీర్వించండి కృపరు ఆదరించండి నాయన మధ్యాహ్న కాలస ప్రతి ఒక్కరినైనా మీరు నేను దీవించి ఆశీర్వించండి వ్యాధి బాధల్లో ఉన్న వారి పట్ల కూడా నేను ప్రార్థిస్తున్నాను అయినా విదరాధ పక్షమై అనాథల పక్షమై పేదల పక్షమై కూడా నాయన ప్రార్థిస్తున్నాం వారందరి పట్ల నైనా వారు అక్కర్లో పేర్చండి వారికి మీరు తోడుగా ఉండండి బాధల్లో ఉన్నవారిని నచ్చండి మీరు ఓదార్చండి నేను నేను వ్యాధులతో ఉన్న వారిని మీ గాయపడి ఆస్తం చేస్తాకి నేను నచ్చండి మీరు ఆకటి వరకు నచ్చండి అయ్యా మేము నా ప్రభు దేనికి భయపడకున్నదండి ధైర్యం తోటి నచ్చండి నడుచుకునే కృపను భాగ్యం మాకు అనుగ్రహించమని చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించమని మీరే నాయన ముందుండి నడిపించమని సమస్త మహిమల్ని చెల్లించుకుంటుంది మహిమ ఘనత ప్రభావాల నుంచి నజరేడనేసే పరిశుభ్రములు ప్రార్థన చేసుకుంటుని మామూలు తరలిపోతుంది ఆమె ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి సర్వోన్నతుడు మహోన్నతుడ ఏసై వందనాలు ప్రభా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాలు పడుతున్న వేలాది దూతలతో స్థుతింపబడుతున్న స్థుతులపై ఆశీనుడ స్తోత్రాలు తండ్రి పరలోక ముందున్న తండ్రి ఎస్ నికు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం తండ్రి ఎస్ అయ్య ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి ఆయన దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాప తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ దినంకి కూడా ప్రభా నయన యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకము నడిపించి అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి తనని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి అలాగే తండ్రి ఈ దినం సజీవ లెక్కలో ఉంచుకొని తండ్రి సజీవమైన దేవుడో తండ్రి అలాంటి నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని ఇక్కడ గుమి కూర్చి నన్ను ఆరాధించి స్థుతించి నీ స్వరం వినులాగిన కల్పించిన అవకాశాన్ని ధన్యతను బట్టి కృపను బట్టి మీకెంతో వందనాలు స్తోత్రములు తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక హల్లెలియ తండ్రి ప్రభా అవును ప్రభా తండ్రి ఆత్మ ఎందు దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యము వారి ధనవు తండ్రి కాబట్టి ప్రభా తండ్రి ఎల్లప్పుడూ ప్రభాన నీ ఎందు ఆసక్తి మేము కలగాల ఆత్మ ఎందు తీవ్రత ఆసక్తి కలిగి ప్రభ నాయన ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభ మేము ఆత్మానుసారంగా మనసు కలిగి ఆత్మానుసారంగా మేము జీవించాల ప్రభా ఆ రీతిగా ప్రభా నీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించండి తండ్రి మీరు చెప్పినారు ఆ పుస్తులతో మీరు పైనుండి పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తిని ఉందరవుతాయండి కాబట్టి అపస్తుల వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రభా ఆ రీతిగా ప్రభ నేను నిశక్తిని బలమును పొందుకొని ప్రభ వాళ్ళు కొరకు బుద్ధిగంతముల వరకు సాక్షిగా నిలబడినారు ప్రాభ ఆ రీతిగా ప్రభ సంఘాన్ని వాళ్ళు కట్టినారు ప్రాభ క్రీస్తీస్ బండ మీద ప్రభ వాళ్ళు కట్టినారు ప్రభ ఈ రోజు ప్రభ ఎక్కడ చూసిన లోకంలో శరీర స్వభావమే శరీరానుసారమైన మనస్సే ప్రభ శరీర సంబంధంగా ప్రకృతి సంబంధంగా ప్రభ లోక సంబంధంగా జీవిస్తున్నారు ప్రభానైనా అలాంటినీ క్రైస్తవ కుటుంబాన్ని ప్రభానైనా తండ్రి ఆత్మ స్వరూపులుగా మేము మార్చాల ప్రభ ఆత్మందు తండ్రి మేము ప్రకటించాల ప్రభ పరిశుద్ధాత్మ నడిపింపు గురించి అభిషేకం గురించి ఎంతో మంది ప్రభానైనా తెలియక ప్రభాన్ ఆయన తండ్రి తండ్రి ప్రభ జీవిస్తున్నారు ప్రభా కానీ ఏ శరీర సంబంధి కూడా ప్రభ పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోడు ప్రభా నాయన శరీరానుసారమైన మనస్సు మరణంలోకి నడిపిస్తుంది ప్రభ కాబట్టి ప్రభ మాలో ఎలాంటి శరీర సంబంధమైన క్రియలు కలిగి ఉండకుండా ప్రభా నాయన ప్రతి విషయంలో ప్రభ ఆత్మ విజ్ఞాపనలు చేస్తూ పట్టుదల కలిగి ప్రభ నీ కృపను బట్టి నీలో మేము బలవంతులు కావాలా ప్రభా అప్పుడే తండ్రి కాబట్టి ఎపెస్తి సంఘంలో పావులు చెప్తుడు ప్రభా దేవునికి లోబడి ఉండు అపవాదం ఎదిరించడి అప్పుడు వాడు మీ నుంచి పారిపోతాడని అవుతాండ్రి కాబట్టి నాయన నీకు లోబడే జీవితం మాకు అనుగ్రహించండి నీ వాక్యానికి సాత్వికంతో అంగీకరించే శుద్ధ శుద్ధ హృదయం మాకు అనుగ్రహించండి ఎలాంటి గర్వము అతిశయము తండ్రి ప్రభా ఎలాంటి జీవడంబము మాలో కలగకుండా ప్రభ ఎందుకంటే గర్విష్ఠులను మీరు అనగదొక్కే దేవుడో ప్రభా నాయన కాబట్టి మాలో ఎలాంటి అతిశయం రాకుండా ప్రభాయన సాత్వికులే ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారన్న తండ్రి కాబట్టి అపోస్తులు ఆ రీతిగా తగ్గించుకొని ప్రభ వాళ్ళు కాబట్టి బుద్ధిగంతముల వరకు నీకు వరకు సాక్షిగా వాళ్ళు ఉన్నారు ప్రభా ఆ రీతిగా మాలో తగ్గింపు జీవితం దయచేసి ప్రభ ఈ లోకంలో తండ్రి నాయనా ప్రభా మేము స్వతంత్రించుకోలాగునా ప్రభ ప్రతి స్థలంలో నీ కొరకు సాక్షులుగా ఉండులాగున ప్రతి స్థలంలో తండ్రి నీ నీతిని సువార్తని ధైర్యంగా మేము ప్రకటించులాగున ప్రభ మనుషులందరి ఎదుట ప్రభ మా సత్క్రియల ప్రభ మీకు అంగీకారంగా కనపడులాగున ఆ రీతిగా తండ్రి ఈ రోజు లోకం ప్రభ ఆర్భాటంగా బాగాటంగా ప్రాభ ఈ లోక సంబంధమైన మందిరాలను వాళ్ళకున్న సంఖ్యను చూపించుకొని ఆర్భాటంగా చెప్పుకున్నారు కానీ మేము క్రీస్తు గుణాలు ఆర్భాటంగా బాగాటంగా మేము చూపించాలా ప్రాభ ఆ రీతిగా క్రీస్తు ప్రేమను మేము వ్యక్తపరచాలా నీలో ఉన్న సమాధానము సాత్వికము తండ్రి నీలో ఉన్న మంచితనము ప్రేమ ఇవి మేము నాయన మనుషులందరికీ మేము కనపరచాలా ప్రాభ ఆ రీతిగా ప్రభా నాయన మీరు మాకు తోడుగా ఉండండి ప్రాభ ఏ విషయంలో కూడా మాలో కలవరం భయం నైనా దిగులు ఎందుకంటే మేము మా స్వనీతిని అర్థం ఆధారం చేసుకొని మా స్వబుద్ధి కాదు ప్రభానైనా యహోవ ఎందు భయభక్తులు గలవారు ఆయన త్రోవల ఎందు నడుచువాడు ధన్యుడు తండ్రి కాబట్టి నీకు లోబడి నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభాణ నీ ఆలోచనల తలంపుల ప్రకారంగా ప్రభానైనా నీ ఇష్ట ప్రకారంగా హృదయ దైవ సంకల్పము చిత్తము ప్రకారంగా ప్రభా మీ యొక్క తండ్రి మమ్మల్ని నడిపించండి అప్పుడు మీరు మాకు సమీపంగా మాకు నిత్యము తండ్రి ఎల్లవెల్లలా తోడుగా ఉంటారు ప్రభ కాబట్టి ఏ విషయంలో కూడా మాలో కలవరం భయం రాకుండా తండ్రి కాబట్టి ప్రభ ఏదియు మీకు ఏ హాని చేయదన్నావు తండ్రి కాబట్టి లోకంలో ఎన్ని తండ్రి ఉన్నా కానీ తండ్రి మీ తండ్రి అయిన కృప మాకు నిత్యము తోడుగా ఉంది ప్రభ అదే మా బలము అదే మా శక్తి ప్రభ కాబట్టే తండ్రి ఏ విషయంలో కూడా మేము ప్రకృతి సంబంధంగా జీవించకుండా తండ్రి ప్రభా ఈ లోకాతీతమైన జీవితం మేము జీవించకుండా ప్రభా తండ్రి ఈ బ్రతుకున్న జీవిత కాలం అంతా నాయన నీకు అంగీకారంగా మేము జీవించులాగున నీ ప్రియ కుమారుల్లాగా మేము జీవించులాగునా తండ్రి నీ అందు విధేయత కలిగి ఐక్యత కలిగి ఆ రోజు తండ్రి నేను ఏకమై ఉన్నావు తండ్రి అన్నావు చెప్పావు ప్రభా ఆ రీతిగా నీలో మేము ఏకమైపోయి ప్రభా నాయన స్వార్థ పరిచర్ చేయలాగునా తండ్రి మనుషులందరికీ ప్రభా చీకటిలో నుండి వెలుగులోకి నడిపించేలాగునా ఎక్కడ సువార్థ ప్రకటన లేదో ప్రాభ అలాంటి ప్రతి రాష్ట్రంలోకి తండ్రి మేము వెల్లులాగున ఆ రీతిగా నువ్వు దీవించి ఆశీర్వదించకపోతే మేము ఒక అడుగు కూడా వేయలేం ప్రాభ నీ కృప నీ సన్నిధి నీ తోడు నువ్వు మా పక్షాన నిలబడకపోతే ఒక అడుగు కూడా మేము వేయలేం ప్రాభ కాబట్టి ఆ దినం మోసకి తోడై ఉన్న దేవుడు తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి తోడై ఉన్న దేవుడు అపస్తులందరికీ తోడై ఉన్న దేవుడవు తండ్రి ఆ రీతిగా ఈ అంత్య దినంలో ఈ చివరి దినంలో ఈ తరంలో తండ్రి ఎవరు ఎన్నడు నీ కొరకు నిలబడని రీతిగా ఎన్నడు ఎవరు వెళ్ళని రీతిగా ఎన్నడు ఎవరు చెప్పని రీతిగా ప్రభా నీ సత్య వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ప్రభ ఆ రీతిగా అలాంటి పరిచయలోకి నడిపించండి ప్రభా నాయన తండ్రి నాయన ప్రభ నువ్వు చూపించిన ప్రేమని మేము తండ్రి అనేకులకు చూపించే అలాంటి నీ యొక్క మనసు ప్రేమ హృదయం అనుగ్రహించండి ఈరోజు ఏ రీతి కూడా మాకు అలాంటి లేకపోతే నీ శుద్ధ హృదయం శుద్ధ మనస్సు మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన అన్నవు తండ్రి ఆత్మ ఇవ్వలేదన్నవు తండ్రి కాబట్టి పిరిగి ఎవరు అవిశ్వాసులు వ్యభిచారకులు వీళ్ళు ఎవరు పరలోక రాజ్యంలో ఉండరని నాయన నీ సెలవిస్తుంది కాబట్టి ఏ కూడా సందేహించక అనుమానించక తండ్రి నాయన నువ్వు మాకు తోడుగా ఉన్నావు అనే తండ్రి మేము నిత్యము తలుచుకుంటూ ప్రతి విషయంలో తండ్రి మా విశ్వాసాన్ని తండ్రి నీ మీద ఆధారం చేసుకుంటూ నిన్ను చూస్తూ మా విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ ప్రభా ఈ బూధిగంతంలో వరకు తండ్రి మీకు వరకు సాక్షులుగా ఉండులాగున తండ్రి మేము ఏ విషయంలో కూడా అనుమానించకుండా సందేహించకుండా తండ్రి ఈ లోకంలో తండ్రి ఎన్ని వచ్చినా కానీ ప్రభా ఆల్రెడీ క్రీస్తుతో మేము సమాధి చేయబడిన వాళ్ళం ఇక బ్రతుకుతున్న జీవితం క్రీస్తుతో ఉన్న జీవితం కాబట్టి ప్రభ ఇవన్నిటిని మీరు తాలిండ్రు సహించు భరించు ప్రభ అలాంటి నీ తండ్రి మేము నిలిచి నీ వాక్యం మేము నిలిచి ఉండులాగున ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ప్రభ వాక్యానుసారంగా ప్రభ నాయన చదివిన మేము గ్రహించిన మేము తండ్రి మా జీవితాల్లో మా గుడారంలో ఉన్న ప్రతి దుర్మార్గమును తొలగించుకొని ప్రాభ నీ వాక్య ప్రకారంగా ఒక వాక్యం తండ్రి చీకటి ఉన్న ప్రతి ప్రదేశంలో ఒక స్వార్థలాగా మేము నిలబడలాగినా తండ్రి ఆ రీతిగానే పవులు తండ్రి నీ కొరకు నిలబడ్డాడు ప్రభా తండ్రి కాబట్టి అనేక సంఘాలను స్థాపించగలిగిండు హెచ్చరించగలిగిండు ప్రభా ఈ రోజు కూడా ఆ రీతిగా మేము కూడా తండ్రి ఒక పత్రికల్లాగా ప్రభ మీ దివ్యజ్యోతి పట్టుకొని ఆయన చీకటి ఉన్న ప్రతి స్థలంలో వెలుగులాగా నిలబడటకు మీ కృప చూపించమని ఏవి తీసంలో కూడా ప్రభ అతిశయము తండ్రి గర్వము తండ్రి ఎలాంటి స్వార్థము ధనాపేక్ష ప్రభావాలు ఎక్కలాంటివి తండ్రి ఆయన శరీర సంబంధమైన యచ్చలు కానీ ఆలోచనల ప్రభా మేము ఏమీ కలిగి ఉండకుండా ప్రభ క్రీస్తును ధరించుకొని ప్రభ నీ కొరకు సాక్ష్యం ఇచ్చుటకు మాకు సహాయం చేయమని తండ్రి అడుగు ప్రతివాడు పొందుకుంటున్నావు తండ్రి వెతుకు ప్రతివాడు తండ్రి దొరుకుతుందన్నవు తండ్రి తట్టు ప్రతివాడికి తీయబడుతుందన్నవ తండ్రి కాబట్టి మాలో ఆ ఆసక్తి ఉండాల ప్రభ అవి ఈ లోక సంబంధమైనవి కాకుండా ప్రాభ నీ యొక్క సంగమును తండ్రి నాయన నీ యొక్క సత్యమైన వాక్యముతో కట్టుటకు అలాంటి ఆసక్తితో అడిగి ప్రభా దాని కొరకు ఏవి రీతిగా మేము నాయన ముందుకెళ్లాలో ఫలించని ప్రతి తీగను తీసి పారేస్తా తండ్రి ఫలించే తీగ మరీ ఫలించేలాగా తండ్రి నైనా లేనివాడి నుంచి కని తండ్రి కలిగిన వాడికి సమృద్ధిగా ఇస్తానవు తండ్రి ఆ రీతిగా ప్రభా నీ పరిచర్యలో తండ్రి మాకు ఏమి అవసరమవు తండ్రి నైనా మాకు తెలియదు కానీ ఏ రీతిగా మేము మీ కొరకు నిలబడాలో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే మీ తండ్రి నైనా మా పట్ల అది నెరవేర్చమని మా ఆలోచనలు తలంపులు కాదు ప్రభ ఆ రోజు కూడా తండ్రితో మీరు మాట్లాడేటప్పుడు ఈ గిన్నెలోనిది ప్రభ నా చిత్తము కాదు కానీ తండ్రి నీ చిత్తమే నెరవేరుగాక అని ఆ రీతిగా మీరు నాయన తండ్రి పట్ల విధేత లోబడే తత్వం ఉంది ప్రభా ఆ రీతిగా కూడా మేము కూడా అంతే ప్రభా ఈ లోకంలో ఆయన మా ఆశ కాదు ఆలోచనలు కాదు తలంపులు కాదు ప్రభ నీ చిత్తమే తండ్రి మా బ్రతుకు దినములంతా తండ్రి యేసు క్రీస్తు నామంలో గాక ఆ రీతిగా మీరు తీసి ఆశీర్వదించి ఆయన మీ కొరకు మమ్మల్ని నడిపించమని ఈ స్వరం ప్రభ సంపూర్ణంగా తండ్రి మీనించే కలిగిందని నేను సంపూర్ణంగా స్వీకరిస్తూ ఈ వాక్యాన్ని ప్రభ తండ్రి చెప్పబడిన ప్రతి ఒక్క వాక్యము ప్రవచనము తండ్రి నిశ్చయముగా ప్రభ నా జీవితంలో నెరవేర్చి ప్రభ మీరే నన్ను తండ్రి ఈ ముందున్న తండ్రి కాలంలో ప్రభ నన్ను ముందుకు నడిపించమని అవిధేత అపవిత్రత ఎలాంటి శరీర క్రియలు నేనేమైనా కలిగి ఉంటే అవి దృష్టికి కనబడుతుంటే ఎలాంటి అతిశయము గర్వము కానీ తండ్రి ఏదైనా కానీ ప్రభానాలో నీ పట్ల ఆయస్కరమైన జీవితం కనబడితే సాత్వికంతో ప్రభావం అయినా నన్ను నేను తగ్గించుకుంటూ నీ పాదాల చెంత ఉండి ప్రభ క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభ కాబట్టి మేము పాపం లేని వారమని చెప్పుకుంటే మేము అపద్ధి కులము తండ్రి మేము మోసపోతాం నిన్ను అపద్ధికుడిగా చేస్తాం ప్రభా ఆ రీతిగా ఎలాంటిది ప్రభా చీకటి సంబంధమైన పాపము లోక సంబంధమైన పాపము నాలో కలిగి ఉంటే నన్ను క్షమించి నీ వాక్యమే నన్ను శుద్ధీకరిస్తుంది పరిశుద్ధపరుస్తుంది యథార్థమైన త్రోవలో తండ్రి నడిపిస్తుంది కాబట్టి ఆ రీతిగా నీ వాక్య జీవించే జీవితము తండ్రి ప్రతికి దినములంతా ప్రభానైనా నీ కృపాక్షేమములు నీ సన్నిధి కృప నిత్యము తోడుగా అనుగ్రహించి నన్న నీ రాకడి వరకు ప్రాభ నీ కొరకు నిలబడే జీవితం అనుగ్రహించమని తండ్రి వాక్యం ప్రకారంగా తండ్రి సంపూర్ణంగా మేము పాటించి ప్రకటించేలాగా వేషధారణ జీవితము వేషధారణ ప్రార్థన వేషధారణ భక్తి విశ్వాసం ఏమైనా మేము కలిగి ఉంటే అది నులివెచ్చని జీవితం ప్రాభ కాబట్టి అలాంటి జీవితం కలిగిన వాళ్ళని మీరు ఉమ్మి వేస్తా తండ్రి ఆ రీతిగా నీ దృష్టికి నాయన నీచంగా మేము కనిపించకుండా నీ దృష్టికి ప్రభ విశ్వాసము మేము కలిగి ఇష్టలుగా జీవించే జీవితము తండ్రి అనుగ్రహించమని ఆ రీతిగా నీ విశ్వాసంలోని మేము బలపడి అభివృద్ధి పొంది విస్తరించి లోబడి అనేకులని విశ్వాసములను బలవంతులుగా మార్చుటకు మీ కృప నాయన మాకు అనుగ్రహించమని యేసుక్రీస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుత్వ్రీస్తు కృప సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలంతో